ప్రజయా త్యాగే నైకే అమృత ప్రమాణ నాగత విజ్ఞాన సునిశ్చితర్థా ససయోగాతయ శుద్ధ తే బ్రహ్మలోకే పరాంతకాలే పరామృత పరిముచ్యవేర విప పరద పుండరీకరమస్థ త్రాపి క్రోగణం యశోకస్తస్యంతస్తం యో వేదా ప్రోక్ ప్రతిష్టి తస్ఫ్య ప్రకృతిలన పరస్స మహేశ్వర శ్రీమత్పరమహంస పరివ్రాజకాచార్యవర్యా పదవాక్య ప్రమాణ పారావారేణయమాశన ప్రాణాయామ ప్రత్యాహారధారణ ఆధ్యాన సమాధ్యష్టాంగక్రవర్తి అనాద్య విచ్ఛిన్న శ్రీశంకరాచార్య గురు పరంపరా ప్రాప్తర్శనస్థానాచార్యా వ్యాఖ్యానసంహాధ్వరా సకల నిగమాగమసారతిపాదకా వైదిక మార్గ ప్రవర్తకా స్వతంత్రా ఆదిరాజధాన విద్యానగరమహారాజధాని కర్ణాటక సింహాసన ప్రతిష్టాపనాచార్య గురు భూమండరాచార్య ఋష్యశృంగపరవరాధీశ్వరాంగభద్రాతీరవాసీ శ్రీమద్విద్యాశంకర పాద పద్మరాధకాగొరు శ్రీమద విద్యాజీర్థమహాస్వామి గురు కరకమల సంజాతద్గురు శ్రీమద్భారతిర్థమహాస్వామినామసీమద్ శ్రీమద్విధుేఖర భారతీమహాస్వామినా దివ్యశ్రీచరణారవిందో సాంగ ప్రణామాన్ సమర్పయా గురు బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేమేశర గురుసాక్షాత్ పరబ్రహ్మ రవే శలోకా భిషజే భవరోగి నిదే సర్వ్యానా దక్షిణాూర్తే నమ శమంగల్యే శివే శర్వాధాధికే శ్యే త్రయందగే దేవి నమోస్ వుదేవే కంసజానోరమర్దనో దేవకీ పరమానందో కృష్ణం వందే జగద్గరు షిపీఠ <small> అంతరాయతిప సాంతయ శాంత పవనమచిన్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి శరణం కరవాణిర్మదం తే చరణం వాణిచరాచరోపజీవ్యం కరుణామసృ కటాక్షపాతై కంబకు సార్థవాహం శారదా శారదాంభోజవదనాదనాంబుజేస్ సన్నిధి సన్నిధి క్రియాత్ విమపట కమల పుస్తకరుద్రాక్షస్తహస్తటీ కామాక్షి పక్ష్మలాక్షీ కలిపంచీ విభాసి వైరించీ వాగర్థవివ సంపృత వాగర్థప్రతిపత్తగర వందే పార్వతీ పరమేశ్వర గురవే సోకాషజే భవరోగిణా నిధయే సర్వ్యానా దక్షిణాూర్త నారాయణ సమారంభా వ్యాస శంకరమధ్యమాం స్మాచార్యపర్యం వందే గురు పరంపరా నారాయణం నమస్కృతర నరోం దీం సరస్వతీ వ్యాసం తోజయముదీరేత్ యజ్ఞే అచ్యుతోవిందనంతకేశోషీకే వాసుదేవనమో శ్రీవాసుదేవనోస్ సచ్చిదానందూపాయ విశ్వత్పత్హేత వినాశాయ శ్రీకృష్ణాయ నమో నమ ప్రణతక్లేశనాశాయ తోత్రిత్రైకపానే జ్ఞానముద్రాయ కృష్ణాయ గీతమృతదుహే నమ కరకలితనిదర్శిత్రరికలిన్నతూడ ఇతర కరగృహీత మమృది సన్నిధి మమ హృది సన్నిధి శివాయరవే నమ Gurave Namaha, Shri matre Namaha, Shri matre Namaha, శివాయు నమ ్రీ విష్ణు నమ శివామో మహద్భ్యోషుభ్యో గురుభ్యోకృష్ణ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వ్యాసదేవాయ శ్రీ శారదాపరమేశ్వర్య నమ శ్రీ చంద్రమౌళీశ్వరాయ నమ శ్రీమజ్జగద్గురుభ్యో నమ జగద్గురువుల అనుగ్రహాదేశంతో శారదాదేవి కృపాకటాక్షాలతో శ్రీకృష్ణానుగ్రహంతో చెప్పుకు వస్తున్న భగవద్గీత ప్రవచన మహాయజ్ఞం నిన్నటి రోజున పదిహేడవ అధ్యాయం శ్రద్ధాత్రేయ విభాగయోగం చెప్పుకున్నాం ఇందులో శాస్త్రాదులు తెలియకపోయినప్పటికీ కూడా పెద్దల నడవడికను అనుసరించి కొంతమంది కర్మలు చేస్తూ ఉంటారు కదా వారి శ్రద్ధని ఏమనాలి అని అడిగాడు అర్జునుడు దానికి పరమాత్మ సమాధానం చెప్తూ శాస్త్రాదులు తెలియపోయినప్పటికీ స్వభావత కొన్ని శ్రద్ధలుంటాయి అని చెప్తూ సాత్వికి రాజసి తామసి అని చెప్తూ అందులో తామసం కంటే రాజసం గొప్పది రాజసం కంటే ఉత్కృష్టమైన సాత్వికి అందులో సాత్వికీ శ్రద్ధ కొందరికి సహజంగా ఉంటుంది అదేవిధంగా రాజసి తామసి శ్రద్ధలు కూడా వారి వారికి సహజాతములుగానే ఉంటాయి ప్రధానంగా సాత్వికీ శ్రద్ధ ఉన్నటువంటి వారు శాస్త్రాదులను విశ్వసించడం శాస్త్రచోదితమైన సాత్విక దేవతలను ఆరాధించడం సాత్విక్ కర్మలను ఆచరించడంపై ప్రీతి కలిగి ఉంటారు భగవానుడు సాత్వికీ శ్రద్ధ ఉత్కృష్టతను చెప్పడానికై అధ్యాయం చెప్పాడు అన్నారు పెద్దలు ఎందుకంటే ముక్తి శాస్త్రం కదా భగవద్గీత మోక్షం దాని గురించి ఉద్దేశించిన శాస్త్రం గనక కర్మలు కూడా మోక్షాన్ని విధంగా ఆచరించాలనేదే అర్జునుకి భగవానుడు చెప్తున్నటువంటి అంశం ఇది అందుకే మోక్షానికి ముఖ్యమైనటువంటి శ్రద్ధ సాత్వికీ శ్రద్ధ ఆ సాత్వికీ శ్రద్ధ కలిగినటువంటి వారే శాస్త్రములను తెలుసుకుంటూ ఆచరిస్తారు గనక సాత్వికీ శ్రద్ధ సహజంగా ఉన్నవారికి శాస్త్రాదులను తెలుసుకుని శాస్త్రప్రకారం చేయాలని ఏర్పడుతుంది అది వివరిస్తూ ఎంత చేసినప్పటికీ కూడా తామసీ శ్రద్ధని ఎలాగో ప్రోత్సహించేది లేదు రాజసీ శ్రద్ధ ఉంటే క్రమంగా సాత్విక శ్రద్ధలోకి వెళ్ళి ప్రయత్నం చేయాలి ఇది సాధకులు గ్రహించవలసిన అంశం అయితే రాజసమైన సాత్వికమైన రాజసానికి కర్మఫలం కావాలి ఆడంబరాదులు ఉన్నప్పటికీ కూడా పోనీ ఆడంబరాలు జోలికి వెళ్లకుండా కర్మ ఫలాకాంక్ష కలిగి ధర్మబద్ధంగా ఆచరించినప్పటికీ తెలిసి అందరూ సంపూర్ణంగా ఆచరించడం సాధ్యం కాదు అలాగే సాత్వికి శ్రద్ధతో చేద్దాము యజ్ఞము దానము తపస్సు అన్నప్పటికీ అది కూడా సంపూర్ణంగా చెయ్యగలమా అనేది పెద్ద ప్రశ్న ఎందుకంటే మానవ బుద్ధికి పరిమితి ఉంటుంది ఎంత శాస్త్రం చెప్పినా యథాశక్తి అనక తప్పదు యథాశక్తి చేస్తే సరిపోతుందా ఒక రెండు వందల మైళ్ళు వెళ్ళవలసినటువంటి దూరాన్ని మన యథాశక్తి యాభై మైలు వెళ్ళి నేను ఇంతే వెళ్ళగలను అండి అంటే లక్ష్యం రాదు మిగిలిన నూట యాభై వెళ్ళాలి కదా అందుకు నేనేది చేయగలను అదే అనుకుంటే నువ్వు రావాల్సింది కోరుకుంటుంది పూర్ణ ఫలం నువ్వు చేయగలిగింది ఎలా వస్తుందండి ఇక్కడ నువ్వు యాభై మార్కులు పేపర్ వస్తే నూరు మార్కులు రమ్మంటే ఎక్కడిస్తారు కానీ మానవ పరిమితి మాత్రం అలా లేదే మరి సాత్వికంగా చక్కగా కర్మాచరించినా దానివల్ల రావలసినటువంటి చిత్తశుద్ధి లాంటి ఫలితాలు సకాలంగా చేస్తే దాని ఫలితం ఏది రావాలన్నప్పటికీ పూర్ణంగా చేయాలి కదా కానీ పూర్ణంగా చేయగలిగే వెసులుబాటు మానవ మేధకు లేదు కదా మానవ మేధస్సుకు లేదు మానవుడి శారీరకమైన వాటికి లేదు తెలియడం మహాకష్టం తెలిసిందంతా చేయడం కష్టం అనేక పరిమితులు ఉన్నాయి మానవ మేధస్సుకు కానీ మానవుడి యొక్క శరీరానికి కానీ ఆ పరిమితులు ఆయనకే తెలియవు మానవుడికే అటువంటిప్పుడు పూర్ణ ఫలం రావాలంటే ఏమిటి భగవాన్ అంతా దయామయుడంటే ఒక మూడు శబ్దములు చెప్తున్నాను ఈ మూడు శబ్దములతో పూర్ణ ఫలం లభిస్తుంది అని చెప్తున్నాడు ఆ మూడు శబ్దములు ఇక్కడ వివరిస్తున్నాడు ఇది ఇక్కడ నుంచి మరొక ప్రకరణం గనకనే నేను ఇంతవరకు చెప్పి ఆపివేశాం ఈ ప్రకరణం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం దీనికి ఉపోద్ఘాతం రాస్తూ జగద్గురువులు ఆదిశంకర భగవత్పాల్ వారు మాట అంటారు యజ్ఞదాన తప సాద్గుణ్యకరణాయ ఉపదేశ ఉచ్యతే అయం యజ్ఞదాన తపస్సులు మొదలైనవి సాద్గుణ్యములవడానికై అంటే సంపూర్ణ ఫలాలు ఇవ్వడానికై ఉపదేశిస్తున్నాడు ఇక్కడ ఎవరు జగద్గురువు శ్రీకృష్ణ పరమాత్మ సాక్షాత్ ఈశ్వరుడి ఉపదేశిస్తున్నాడు ఇది ఈ శ్లోకాన్ని సమర్పణ మంత్రం అంటూ భగవద్గీత వ్యాఖ్యాతలు కొంతమంది తెలియజేశారండి ఇది సమర్పణ మంత్రం అంట ఓం తత్ సత్ ఇది నిర్దేశ బ్రహ్మణ స్త్రివిధస్మృత బ్రాహ్మణాస్తన వేదాశ్చ యజ్ఞాశ్చ విహిత పురా ఓం తత్సత్ ఈ మూడు కూడాను బ్రహ్మణ నిర్దేశ బ్రహ్మమును తెలియజేస్తుంది నిర్దేశ అంటే సూచించున్నది తెలియజేస్తున్నది అని అర్థం అంటే ఒక పేరు ఎప్పుడైనా ఒకరిని తెలియజేస్తుంది కానీ నామనగా నిర్దేశం అని అర్థం కానీ ఈ మూడు పరబ్రహ్మములకు పేర్లు అండి ఈ మూడు కూడా పరబ్రహ్మములు తెలియజేస్తాయి ఇవి నిర్దేశిస్తూ ఉంటాయి ఇక్కడ అని మూడింటి ద్వారా తెలియబడేది ఎవరు పరబ్రహ్మమే తెలియబడుతున్నాడు అందుకది బ్రహ్మణ నిర్దేశ బ్రహ్మమును నిర్దేశిస్తుంది ఈ నిర్దేశము మూడు విధాలుగా చేస్తున్నది తత్ సత్ ఈ మూడు కూడా ఒకే బ్రహ్మమును నిర్దేశిస్తున్నాయి మూడు విధాలుగా చెప్తున్నాయి బ్రాహ్మణాస్తేన వేదాస్త యజ్ఞాస్తా విహితాపుర పుర అంటే సృష్ట్యాది ఉంది తేన ఆయన చేత ఈ మూడింటితో బ్రాహ్మణులు వేదములు యజ్ఞములు విహితములయ్యాయి విహితములంటే ఏర్పాటు చేయబడ్డాయి పురా తేన అంటే సృష్ట్యారంభంలో ఆయన చేత అని ఆయన చేత అంటే ఎవరు పరమేశ్వరుడి చేత లేదా బ్రహ్మదేవుడి చేత ప్రజాపతి అని మాట కూడా ఉంటారు ఆ ప్రజాపతి చేత చెప్పించింది కూడా ఈయనే గనక ఈశ్వరుడి చేత అన్న పర్వాలేదు ప్రజాపతి చేత అన్న పర్వాలేదు ఎందుకంటే లోకేశ్విన్ ద్విధానిష్ట పురాప్రప్త మయా అనఘ అనక్కడ చెప్పిన మాటకి ఇక్కడ పురాగి అనుబంధం చూశారు భగవద్గీతలు ఒకదానితో ఒకటి అనుబంధం అదేవిధంగా సహయజ్ఞ ప్రజా సృష్ పురోవాచ ప్రజాపతి అన్నారు ప్రజాపతి అన్నాడన్నారు అక్కడ నా చేతే అన్నాడు ఇక్కడ ఏది సత్యం అంటే ప్రజాపతి చేత బ్రహ్మకు చెప్పించింది గనక ఈయన అని తెలుసుకోవాల్సింది ఇక్కడ ఎందుకంటే బ్రహ్మదేవుడికి ఆ జ్ఞానాన్ని ఇచ్చినది నారాయణుడైన ఆ ఈశ్వరుడే ఆయన ఇప్పుడు కృష్ణుడుగా ఉన్నాడు గనక తేన అని చెప్పిన ఆ బ్రహ్మము చేతన పరోక్షంగా చెప్పినంత మాత్రాన తాను కాదని కాదు ఇక్కడ అర్థం అందుకు బ్రాహ్మణాహ వేదాశ్చ యజ్ఞాశ్చ బ్రాహ్మణులు వేదములు యజ్ఞములు ఈ మూడింటిని ఏర్పాటు చేసి ఈ మూడు శబ్దముల్ని నిర్దేశించాడు ఈ మూడు శబ్దముల నిర్దేశంతోనే ముగ్గురిని ఏర్పాటు చేశాడన్నాడు ఇక్కడ అంటే ముగ్గురు అంటే ఎవరంటే కర్మని చేసేటువంటి వారు కర్మనుగా యజ్ఞాది కర్మలు లోకక్షేమం కోసం జీవుడు తారణ కోసం శాస్త్రము నిర్దేశించిన కర్మలు యజ్ఞము దానము తపస్సు ఇప్పుడు వాటి గురించి మనం మాట్లాడుతున్నాం అందులో ముగ్గురెవరంటే మొదటి బ్రాహ్మణాహ తర్వాత వేదాహ మూడవది యజ్ఞాహ బ్రాహ్మణాద్యా కర్తారేదాహ కరణాని యజ్ఞాహ కర్మాణి అని చెప్పారు ఇక్కడ అంటే ఇక్కడ ఆ వేదము చెప్పింది ఏమిందో దానిని కర్మరూపంలో చెయ్యడానికి సిద్ధమైనటువంటి వేత్తలు ఎవరున్నారో అని బ్రాహ్మణులు అంటున్నారు వాళ్ళు ఏ వేదమంత్రములు ఆధారంగా చేస్తున్నారో ఆ వేదములు కరణములు అంటే ఉపయోగించేటువంటివి వాటి తర్వాత వాళ్ళు చేసే పని యజ్ఞము యజ్ఞాహ కర్మాణి అని ఈ మూడు ఫలించడానికై మొట్టమొదటి నిర్దేశింపబడ్డ మూడు ఓం తత్ సత్ అందుకే వీటినే ప్రతివారు వారి కర్మలు యజ్ఞదాన తపస్సులు ప్రధాన కర్మలు ఎందుక దానికి పైన ఆహారం చెప్పాడు ఆహారం కర్మని కాదు ఈ మూడు చక్కగా చేయడానికి పనికొచ్చేటువంటి శారీరక అంతఃకరణ పుష్టినిచ్చేది ఆహారం శరీరానికి అంతఃకరణానికి కూడా పుష్టినిచ్చేది ఆహారం ఆ రెండు ఉంటేనే మనం సాధన చేయగలం అందుకు ముందు ఆహారాల గురించి చెప్పాడు అక్కడ నీకు సాత్విక శ్రద్ధ కావాలంటే సాత్విక ఆహారం తీసుకో అని చెప్పడం మనకి దాని ఉద్దేశం తర్వాత చెప్పిన కర్మలు మూడే యజ్ఞము దానము తపస్సు ఇప్పుడు యజ్ఞం అన్నప్పుడు పూజాధికారి కూడా యజ్ఞాలు అవుతాయి మన అన్ని అగ్నిహోత్ర కర్మలే కాదు అందుకే యజ్ఞములు అన్నప్పుడు స్వామి ఇదివరకు అధ్యాయంలో యజ్ఞాలు ఎన్ని రకాలు చెప్పాడు సుమారు పన్నెండు రకాల యజ్ఞాలు మనం చెప్పుకున్నాం అవన్నీ ఇక్కడ గుర్తు తెచ్చుకోవాలి అలాగే పూజలు కూడా యజ్ఞంలో భాగం ఇక తపస్సు అన్నప్పుడు జపము యోగము ధ్యానము ఇవి తపస్సు కిందకు వస్తాయి కానీ యజ్ఞదాన తపస్సులు ఇంకా తపస్సులు చాలా ఉండొచ్చు కానీ సాధారణంగా మనం అర్థం చేసుకోవడానికి చెప్పుకునే విగ్రహం యజ్ఞదాన తపకర్మలు సాద్గుణ్యం సాధించాలి అంటే ఈ మూడు నామములు చాలా ప్రధానం వీటి నామములు అనుకుందాం ఎవరిని ఉద్దేశించే నామములు పరబ్రహ్మ యొక్క నామాలండి పరబ్రహ్మ ఎప్పుడో ఒకటే ఆయనకు సంబంధించిన పేర్లు మూడు ఓం తత్ సత్ ఇది మన సనాతన ధర్మంలో కర్మాచరణ చేసే వాళ్ళందరికీ గురువులు మంత్రోపదేశాలతో పాటు దీన్ని చెప్తారు అందుకే మొత్తం కర్మ అంతంలో ఓం తత్సత్ బ్రహ్మార్పణమస్తు అని అంటారు అర్పణమస్తు అని చెప్తూ ఉంటారు ఇక్కడ అది మూడు శబ్దములతో కలిపి చేయిస్తుంటారు దాన్ని బట్టి మనకు తెలుసో తెలియకో ఏదైనా లోపమున్నా ఈ శబ్దముల చేత ఆ లోపములు తొలగి పూర్ణ ఫలం లభిస్తుంది ఉద్దేశంతో పెద్దలు ఏర్పాటు చేశారు అందుకోసం ఈ మూడింటి యొక్క వ్యాఖ్యానని చెప్తున్నాడు అయితే ఇక్కడ ఉచ్చరించి చేస్తున్నాం కనుక మనం పూర్ణమైపోతుంది అంటే దీని భావం తెలుసుకు చేయడం చాలా ప్రధానము ఎందుకంటే బ్రహ్మార్పణం బ్రహ్మహవి బ్రహ్మాగ్నవు బ్రహ్మణావుతం శ్లోకం గుర్తుంది కదా అది బ్రహ్మార్పణం బ్రహ్మహవి కావాలి అంటే బ్రహ్మమును ఉద్దేశించి చేస్తున్నాం ఇది బ్రహ్మస్వరూపం అని భావన కలగాలి కదా చేస్తున్న కర్మ బ్రహ్మస్వరూపం అది చేయగలిగే చైతన్యం పరబ్రహ్మ యొక్క స్వరూపం దానిలో వాడే ద్రవ్యాధులు కూడా బ్రబ్రహ్మ యొక్క స్వరూపం దాని ఫలం కూడా పరబ్రహ్మార్పణం అనే భావం కలగాలి అంటే ఆ బ్రహ్మము గురించి ఎరుక్ కలగాలి కదా ఎవరికి ఇస్తున్నామో తెలియదు కదా ఒక వ్యక్తికి ఇస్తున్నాం అంటే కళ్ళు వ్యక్తి అంటే ఏంటో తెలుసుకునిస్తున్నాం ఇప్పుడు వ్యక్తి ఎవరు బ్రహ్మము కనుక సంపూర్ణ బ్రహ్మభావన కలగడానికి బ్రహ్మమంటే ఏమిటో అవగాహన కలిగి యజ్ఞదాన తపస్సులు చేసినట్లయితే అటువంటి వాడు చేసే కర్మ సాద్గుణ్యమే క్రమంగా మోక్షహేతువైన చిత్తశుద్ధినిస్తుంది కనుక ఆ బ్రహ్మమును అవగాహన కలిగించడానికి మూడు నామములు చెప్పబడ్డాయి నామం ఒక వస్తువుని నిర్దేశించేది అని మనం చెప్పుకున్నా ఆ వస్తువు యొక్క తత్వాన్ని తెలియజేసేది అని తెలుసుకోవాలి ఇక్కడ అందుకే మన యాని నామాన్ని గౌణాన్ని విఖ్యాతాన్ని మహాత్మన ఇత్యాదుల్లో నామములంటే ఉచ్చరించినంత మాత్రం ఉన్నత ఫలములు ఇచ్చున్నవి అరడంలో తప్పు లేదు ఉచ్చరిస్తే పాపం పోతుంది కానీ అర్థం తెలుసుకుంటేనే దాని పూర్ణ ఫలం తెలుసుకోగలం అందుకే ఇక్కడ ఓం తత్సత్ అనే దాని యొక్క అర్థాన్ని క్లుప్తంగా చెప్తున్నాడు ఇక్కడ అది ఏ భావంతో ఇవ్వాలి అని అందుకే ఇకపై ఆ శబ్దములు అన్నప్పుడు చెప్పిన ఈ భావము జ్ఞప్తికొస్తే చేసిన మంత్రాదులు కూడా పూర్ణమవుతున్నాయండి అందుకని ఏది జడంగా చేయకూడదు అందుకే శాస్త్రాలు ఎందుకు నేర్చుకోవడం చేస్తున్న కర్మ చైతన్యవంతంగా చేయడం కోసమై దాని గురించి ఈ ప్రవచనాదులను నిర్దేశిపబడుతున్నాయి మనకి మొత్తానికి తస్మాత్ ఈ విధంగా మొట్టమొదటి సృష్టి అది ఎందే పరమాత్మ నిర్ణయించాడు గనకనే ఆ కారణం చేతాది తస్మాత్ సర్వ శ్లోకంలో తస్మాత్ అని మొదలవుతుంది తస్మాదోమిత్యుదాహృత్య యజ్ఞాన తపక్రియా ప్రవర్తన్ విధానోక్త సతం బ్రహ్మవాదినా అంటే బ్రహ్మవాదులైనటువంటి వారు విధానోక్త శాస్త్రములు ఎందు చెప్పబడిన ప్రకారముగా విధానం అంటే శాస్త్రము అని అర్థం విధానోక్త అంటే శాస్త్రచోదితాహ అన్నారు భగవత్పాల్ వారు ఇక్కడ శాస్త్రం ఏం చెప్పిందో దాని ప్రకారంగా బ్రహ్మవాదులైన వారు యజ్ఞదాన తపక్రియలని ఎల్లవేళలా సతతం ఎల్లవేళలా ఓం అని ఉచ్చరిస్తూనే ఆరంభిస్తూ ఉన్నారు అందుకే మనం ఎప్పుడైనా సరే వేదమంత్రములు పఠనం చేసినప్పుడు ఓంకారం ముందు పలుకుతారు పలికే వేదాన్ని చెప్తారు ఎందుకంటే వేదమురుగు బ్రహ్మని పేరు అది ఎవరి నుంచి వచ్చింది బ్రహ్మము నుంచి వచ్చింది బ్రహ్మము నుంచి వచ్చేది బ్రహ్మస్వరూపమవుతుంది కదా కానీ బ్రహ్మముని నిర్దేశించే ఓంకారమే వేదానికి ఆది ఎందు పలుకుతున్నారు అది ఎవరినైనా మనం వేదమంత్రం చేద్దామంటే హరి ఓం అంటారు అందులో ప్రధాన ఓంకారం ఓంకారంతో మొదలుపెట్టాం ఇంకా ఓంకార వ్యాఖ్యానం చెప్పాలంటే అనేక ఉపనిషత్తులు వేదాంతశాస్త్రాన్ని చెప్పాల్సి వస్తుంది కానీ ప్రధానంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఓంకారం బ్రహ్మముని తెలియజేస్తుంది ఓమిత్యేకాక్షరం బ్రహ్మ అందుకు ఆ వేదమే బ్రహ్మస్వరూపం వేదము నుంచి వచ్చిన కర్మలు బ్రహ్మస్వరూపములవుతాయి క్రమంగా దాన్ని ఆచరించేవాడు కూడా తనలో ఉన్న బ్రహ్మతత్వాన్ని తెలుసుకోవాలి లక్ష్యం ఇది ఆ కారణం చేతని ఓమితి ఉదాహృత్య ఓం అని పలికి ఉచ్చరించి యజ్ఞదాన తపక్రియా ప్రవర్తన్ యజ్ఞము దానము తపస్సు అనబడి క్రియలు ప్రవర్తిస్తుంటాయి ఎవరు ప్రవర్తింపజేస్తారు బ్రహ్మవాదులు బ్రహ్మవాదులు అనగా ఇక్కడ చెప్తున్నారు బ్రహ్మమంటే వేదము అని చెప్పుకున్నాం కదా బ్రహ్మవాదులు అంటే నిరంతరము వేదోచ్చారణ అదేవిధంగా వేద మంత్రముల యొక్క కర్మలు చేయడం ఇదే పనిగా కలిగినటువంటి వారు ఎవరు వారిని బ్రహ్మవాదులు అంటారు అలాగే బ్రహ్మము గురించి చర్చ చేసేవారు కూడా బ్రహ్మవాదులే దీనికి బ్రహ్మవాదులు మాటకి వేదాధ్యయన తత్పరులు తదుక్త విషయ విమర్శనాశీలు అని చెప్తున్నారు భగవత్పాద వారిని అనుసరించి అంటే వేదాధ్యయన తత్పరులు అంటే కేవలం వేదం అధ్యయనం చేయడం మాత్రమే కాకుండా తదుప్త విషయ విమర్శనాశీలు దానిలో చెప్పిన విషయం ఏమిటనేది ఆలోచించేవారు దానికి అనుగుణమైన కర్మలు ఆచరించే వాళ్ళు ఎవరు వారు బ్రహ్మవాదులు ఎప్పుడైనా వాదనము అంటే చెప్పడం మాత్రమే కాకుండా కాకుండా దాని పూర్ణ అర్థ విచారణ చేయగలిగేవారిని బ్రహ్మవాదులు అనాలి కర్మపరంగా బ్రహ్మవాదుల అర్థం ఏంటంటే వేదమంత్రార్థాన్ని కూడా తెలుసుకుని ఆలోచించేటువంటి వారు ఇక జ్ఞానపరంగా బ్రహ్మవాదులంటే పరబ్రహ్మము గురించే చర్చ చేసేవారు పరబ్రహ్మతత్వాన్ని మాట్లాడేవారు అదే భావించేవారు రెండు విధాలుగా సరిపోతుంది కానీ యజ్ఞదాన తపక్రియలు అన్నారు కనుక వేదము యొక్క కర్మాంగమైనటువంటి విషయములు వేదము చెప్పిన అంతరార్ధాలు గ్రహించి ఎవరైతే ఉంటారో వారు ప్రణవంతోనే ప్రారంభిస్తున్నారు సుమా ఇక్కడ శాస్త్ర నియమంలో ఓంకారము ఓంకారము పదిశాలనుకుంటే ప్రణవం అని చెప్పడంలో మంత్రమర్యాద కాపాడుతున్నారండి కానీ ఓంకార ఉచ్చారణ అటువంటి వేదాధ్యయన సంపన్నులే చేస్తారో నియమం చూపించారు దానివల్ల వేదానికి శక్తి వస్తుంది ఓంకారం వల్ల మంత్రానికి శక్తి వస్తుంది ఎందుకంటే సర్వ మంత్రములు కలిపి మూడే రుక్కులు యజస్సులు సామములు నాలుగు వేదాలైనా నాలుగు వేదాల్లో ఉండేవన్నీ మూడు రకాల మంత్రాలే రుక్కులు యజస్సులు సామములు ఈ మూడు దేని నుంచి ఉద్భవించాయంటే అకార ఉకార మకారముల నుంచి ఉద్భవించాయి కానీ అకార ఉకార మకారమైనటువంటి ఓంకారం నుంచే రుగ్యుజస్ సామాత్మ గారి వేదం వచ్చింది కనుక వేదములు దుదిత కర్మలు చేసేటప్పుడు ప్రణవాన్ని పలుకుతామండి ఇది ప్రణవం యొక్క విశేషం దీనిలో ఇంకా ఇంకా చాలా అద్భుతమైన అంశములు ఉన్నాయి ఎందుకంటే భగవంతుడిని తెలుసుకోవాలంటే రెండే పద్ధతులు విశ్వవ్యాపకుడు విశ్వాతీతుడు ఇది ఒక్కడు గుర్తుపెట్టుకోండి విశ్వవ్యాపకుడు విశ్వాతీతుడు మొదటి నుంచి చెప్తూనే ఉన్నాం ఈశ్వరుడు అంటే విశ్వవ్యాపకుడు మన విశ్వంలో ఉన్నాం కనుక విశ్వవ్యాపకుడు అని తెలుసుకోవాలి క్రమంగా విశ్వవ్యాపకుడు అని ఈశ్వరుని తెలుసుకున్నాక విశ్వం పక్కకుపోయి వ్యాపకుడు మిగిలిపోతాడు అప్పుడు విశ్వాతీతుడు అయినా కానీ విశ్వాతీతమైన పరమాత్మతత్వాన్ని తురీయం అంటారు విశ్వవ్యాపకుడు అయినప్పుడు విశ్వం మూడు విధాలుగా ఉంటుంది అవునా లేదా మూడు విధాలు అంటే భూత భవిష్యత్ వర్తమానాలు సృష్టిస్థితి లయ్యలు ఇవన్నీ మూడేగా అదేవిధంగా భూర్లోక భువర్లోక సువర్లోకములు ముల్లోకములు ముక్కాలములు అన్నీ మూడుతోనూ ఉన్నాయి కానీ విశ్వమంతా వ్యవహారంలో మూడు తురియం నాలుగవది ఈ మూడింటిలో వ్యాపించిన వాడు మూడుగా ఉన్న విశ్వమంతా వ్యాపించాడు గనక మూడింటిలో ఉన్న ప్రపంచం మనకి మాటలతో వర్ణించదగ్గదే అందుకే అనగలిగేవి మూడే ఉంటాయి అనలేనిది నాలుగవది అనలేనిది అంటే మనస్సుతో మాటతో తెలుసుకోలేనిదేదో అది విశ్వాతీతం మనస్సుతో మాటతో గ్రహించగలిగేది విశ్వం కనుక ఏదైనా ఉపన్యాసాలు ఇస్తే విశ్వంలోనూ చెప్పచ్చు కానీ విశ్వాతీతం గురించి చెప్పలేం చెప్పలేనప్పుడు దాని గురించి ఎందుకు ఉపన్యాసం అంటే చెప్పలేమని చెప్పడానికిట చెప్పలేమని చెప్పడానికే చెప్పాలి అంటే మనస్సుతో మాటతో కూడా ఏది అందదు అది దానికి ఏం పేర్లు పెట్టే అవ్యయము అదొక పేరు అనాది ఆది లేనిది అన్నారు కానీ ఏంటో చెప్పలేదు చూడండి ఇది అసన్ నిరసనేనా అంటూ ఇది కాది ఇది కా దిది కాదని చెప్పి దే కాదని తీసేయలేమో అది పరమాత్మ అని చెప్పాడు ఇక్కడ అది విశ్వాతీతం మరి విశ్వవ్యాపకం అన్నప్పుడు మూడేకా ఇది అనగలిగేదే కదా కనుక అనగలిగే శబ్దాలు మూడు అకార ఉకార మకారములు అనలేనిది దానిపైన అది అందులో ఉంది అది ఓం అన్నప్పుడు ఆ పైది కానీ ఓంకారం ఏం చెప్తుందంటే విశ్వవ్యాపకమైన పరమాత్మని విశ్వాతీత పరమాత్మని రెండిట్టి తెలియజేస్తుంది అయ్యా అని అక్కడ కానీ భగవంతుడు అంటే విశ్వవ్యాపకుడు విశ్వాతీతుడు ఈ రెండు ఎరుకు కలగాలి ఆ రెండిట్టి కలిపి ఒకే పేర్లో చూపించేటువంటి అద్భుతమైన శబ్దం ఓంకారం అండి ఓంకారం అనేటువంటి మహానాదం ఏ మతంలో పుట్టిందో ఆ మతంలో పుట్టడమే ఒక అదృష్టం మరొకటి కాదు ఎందుకంటే హిందూ మతం అంతా కలిపితే ప్రణవం మరొకటి కాదు ఈ ప్రణవతత్వమే ఒకడు శివుడు అంటాడు కూడా నారాయణుడు అంటాడు ఓం నమో నారాయణ అంటాడు ఓం నమ అంటాడు అందులో శివ నారాయణ మారింది కానీ ఓం మారలేదు అంటే ఏది విశ్వవ్యాపకమే విశ్వాతీతమైన పరతత్వం ఉందో దాన్నే నేను ఉపాసిస్తున్నాను ఎరుక ప్రతి వాడికి మంత్రం చేసేటప్పుడు అంతేగాని ఊరికి జడంగా ఇవాళ లక్ష చేశాను రెండు లక్షలు చేశాను చేసినప్పుడు ఏదో కనబడిపోయింది ఇలాంటివి కాదు ముందు స్పృహ స్పృహ కలగడం కోసం జ్ఞాత్వాకువీత కర్మాణి అని చెప్పడం కోసం ఇంత విషయం కానీ ప్రణవానికి ఇంత శక్తి ఉన్నది పైగా మొదటి మూడు సృష్టి స్థితి లయ్యులు అందుకే ఆ సృష్టి ఊ స్థితి ఉమ్ లయ కనుక సృష్టిస్థితి లైలు కూడా అందులో ఉన్నాయి సృష్టిస్థితి లైలో అంటే తత్కర్తలైన బ్రహ్మవిష్ణు రుద్రులు ఉన్నారు అందులో కనుక ప్రణమం త్రిమూర్త్యాత్మకము త్రికాలాత్మకము త్రిలోకాత్మకం దానిపైన తురీయ తత్వం ఉందేటన్నిటికి అతీతం మొత్తం మాండ్యక్యోపనిషత్తు భాష్యం ఇవాళ మనం చెప్పుకున్నామండి అందులో మొదటి అకారవకారమకారములు స్థూల సూక్ష్మ కారణ శరీరాన్ని తెలియజేస్తాయి తురీయం మూడు అవస్థలకు అతీతమని తత్వాన్ని తెలియజేస్తుంది ఈ స్థూల సూక్ష్మ కారణ శరీరాలే జాగ్రస్వప్న సుషుప్తులకు సంబంధించినవి ఆ పైన తురీయం అవస్థలకు అతీతమైన సమాధిస్థితిని తెలియజేస్తుంది ఇదంతా మేము చదువుకుంటున్నాం విశ్వరూప జాగరణి స్వపంతి తేజసాత్మిక సుప్త ప్రాజ్ఞాత్మిక తుర్యా సర్వావస్థ వివర్జిత అది తురీయం మిగిలిన మూడు ఇంత ఒక అక్షరంలో మనం ఓం అని ఇది అన్నప్పుడు మనలో వివిధమైన యోగశక్తులు స్పందించడం ఒకటి కాదు ప్రణవంలో లేనిది లేదు సర్వం అందులో ఉంది ఇక్కడ అందుకు ఓమి అదే ఇదం సర్వం ఓమే సర్వము అని విష్ణుశాస్త్ర భాష్యం రచిస్తూ భగవత్పాదులు వారు మొట్టమొదటి ప్రణవం గురించి చాలా ఉపోద్ఘాతాన్ని చాలా చక్కగా ఇచ్చారు మాండక్యోపునిషత్తు అంతా ఈ వివేచనే చేస్తుంది చిన్నదే గానీ ఈ వివేచన వివేచనే చేస్తుంది అందుకే ప్రణవం అనగానే మనకు తెలియడం కోసం అర్థాన్ని మనం కొంతమేరకు చెప్పుకోగలిగే ఇవాళ అటువంటి ప్రణవతత్వము ఇది వేదవాదులైనటువంటి వారు యజ్ఞదాన తపక్రియల్లో ప్రవర్తింపజేస్తారు ఈ ప్రణవాన్ని అంతేకాదు యజ్ఞదాన తపక్రియలు సరైన స్థి స్థితిని మనకివ్వాలి అంటే తత్ అనే శబ్దం గురించి ఇప్పుడు చెప్తున్నాడు తదిత్యనభిసంధాయ ఫలం యజ్ఞతపక్రియా దానక్రియాశ్చ వివిధా క్రియంతే మోక్షకాంక్షిభి మోక్షకాంక్ష కలిగిన వారు యొక్క విషయం చెప్తున్నారు వాళ్ళు తత్ ఇది ఓంకారం తర్వాత శబ్దం తత్ అంటే పరమాత్మకు సంబంధించిన మూడింటికి అర్థం తత్ అనగా అది అది అనే శబ్దాన్ని మనం అనేక వాళ్ళు చెప్పుకున్నాం ఇది కానిది అది ఇది అంటే ఇదం ప్రత్యయం ఇదమని నువ్వు చూపించగలిగేది ఏదో అదంతా అనాత్మయే ఇదమని చూపించలేనిది ఏదో అది ఆత్మతత్వము ఇదమ్మని చూపించలో వస్తువులను చూపించగలవు విషయాలను చూపించగలవు ఇదమని కానీ భగవానుడు వస్తువుల్లో విషయములో ఉంటూనే వాటికి కదా కనుక అతీత తత్వాన్ని చెప్పేది తత్ అనిర్వచనీయ వస్తువు అని తెలియజేస్తుంది చితి తత్పద లక్ష్యార్థ అనే కూడా మనం చెప్పుకుంటున్నాం అది తత్పదం ఒక విధంగా భగవద్గీత భాష్యం విష్ణు శాస్త్ర భాష లలిత శాస్త్ర భాష్యం ఎన్నిట్లా అనిపిస్తోంది కదా అందుకే భగవద్గీత జ్ఞానంతో మీరు ఏ అనుష్ఠానం చేసినది పరిపూర్ణమవుతుంది కనుక దీన్ని మించిన గ్రంథం లేదని చెప్పుకోవడం ఎందుకంటే భగవద్గీత జ్ఞానం ఇది మొత్తం వేదం యొక్క జ్ఞానం కనుక వేద అనుసరించే ప్రతి వారికి కూడా భగవద్గీత జ్ఞానం ఉండాలి ఉంటేనే వాళ్ళు ఏం చేస్తున్నారో ఎందుకు చేస్తున్నారో అర్థమవుతుంది ఇక్కడ క్రమంగా సర్వశ్రేష్ఠమైన సాధన కోసమే వినియోగించుకోవడం తెలుస్తుంది కనుక తత్ అనే శబ్దము ఎంత విశేషమంటే దీనితో ప్రారంభమవుతూనే గాయత్రీయాది మంత్రములన్నీ చెప్పబడుతున్నాయి తత్ ఇది అనభిసంధాయ ఫలం యజ్ఞ తపక్రియా క్రియంతే ఇక్కడ దానక్రియాశ్చాని మళ్ళీ చెప్పాడు అంటే యజ్ఞ దాన తపక్రియలని క్రియంతే చేస్తుంటారు వివిధా అంటే వివిధ యజ్ఞములు వివిధ తపస్సులు వివిధ క్రియలు చేస్తుంటారు ఎవరు మోక్షకాంక్ష కలిగిన వారు తత్ అని చేస్తారట తత్తుని ఎలా చేస్తారంటే ఫలం అనభిసంధాయ అది అన్వయం తత్ తది త్యనభిసంధాయ ఫలం అంటే అనభిసంధాయ ఫలం అంటే ఫలాభిసంధి లేకుండా అన్నారు ఫలాభిసంధి లేకుండా అనే మాటకు అర్థం ఫలాకాంక్ష లేకుండా అని అర్థం ఇక్కడ అంటే ఫలం కోరుకోకుండా మోక్షకాంక్ష కలిగినటువంటి వారికి ఈ తబ్దం వల్ల ఎందుకంటే తత్ అనగానే అది కదా అదంటే ఇది కాదు కదా ఇది అంటే లౌకికమైన ఫలాలే కదా అది చెప్తున్నాడు ఇక్కడ లేదండి స్వర్గఫలం నాకు దూరం కొద్ది కూడా అది అంటానంటే అక్కడికి వెళ్తే ఇదే అంటావు అంతే కదా మేడ మీద అన్నప్పుడు అక్కడ అంటావు అక్కడికి వెళ్తే ఇక్కడే అంటావు కదా అక్కడికి వెళ్ళాక ఇక్కడే అంటావు అలాగే అక్కడ కూడా ఇక్కడ లాంటిదే అక్కడ కూడా ఇక్కడ లాంటిది అంటే ఈ లోకం వెళ్ళవు ఆ లోకం ఎలాగా ఎంతకంటే ఎక్కువ సుఖం కానీ ఏ లోకమైనా కూడా ఇదం అది తెలుసుకోవాల్సింది కానీ ఇదం అక్కర్లేదు నీకు ఎవరికి నీకంటే నాకు నీకు ఇక్కడ సత్వబుద్ధి కలిగి పరమాత్మ కావాలని వారికి ఏదో అక్కర్లేదు కదా వాళ్ళకి కావాల్సిందేది తత్ అందుకే వాళ్ళ కర్మల్లో ఇది కాదు కావాల్సింది అదే కావాలి అదే కావాలి అదే కావాలనే భావం తత్ అనే శబ్దం వచ్చింది అన్నాడు తత్ అంటే అది అంటే బ్రహ్మము అనిర్వచమైన బ్రహ్మమే ప్రధానం కానీ మోక్షకాంక్ష కలిగిన వారు యజ్ఞదాన తపక్రియలని వివిధములుగా చేసినప్పటికీ ఫలం అనభిసంధాయ ఫలాన్ని కోరుకోకుండా ఫలమయందు దృష్టి లేకుండా మోక్షకాంక్ష కలిగిన వారు ఇది చేస్తారు తత్ ఇతి ఏం మాట అండి ఇక్కడ తదిత్యనభిసంధాయ ప్రారంభంలోనే తత్ ఇతి అంటే అది ఇది అని అన్నాడు మళ్ళీ ఆ మాట చూడండి ఇతి అంటే ఇది కదా ఇది సంస్కృతం ఇది తెలుగు ఎంత దగ్గరకున్నదో రెండింటికి కూడా తత్ ఇతి అది ఇది అని ఫలాకాంక్ష లేకుండా యజ్ఞదానత ప్రక్రియలను వివిధములుగా మోక్షకాంక్ష చేస్తారు ఇది వాక్యానికి అర్థం అది ఇది అని అంటే అర్థం ఏంటంటే ఇదంతా బ్రహ్మమి అనే భావనతో అది ఇక్కడ అది అంటే రెండు విషయాలు చెప్పుకున్నాం ఇక్కడ మొదట మోక్షకాంక్ష కలగారు వరక వారి దృష్టి తత్వ మీద ఉంది ఇదం మీద లేదు కానీ వాళ్ళు కర్మలు చేసినా మోక్షకాంక్ష ఒక ప్రధానము దాన్ని ఉద్దేశించి చెయ్యాలి కనుక కర్మను చేస్తున్నాము అని చేస్తుంటారు కనుక దాన్ని సూచిస్తుంది తత్ అనే శబ్దము ఒక అర్థం రెండవది తత్ ఇది అంటే తత్ అని చెప్పబడే బ్రహ్మముందు అతీతం అనుకుంటున్నాను అది నిజానికి సర్వము అదే అది తప్ప మరొకట్లేదు ఇది పరమాత్మయే బ్రహ్మే సర్వం అనే మంత్రములన్నీ ఇక్కడ తెలియబడుతున్నాయి అలా అనుకుని చేసేది తచ్చబ్దం తెలియజేస్తుంది దానికి ఇక సత్ సద్భావే సాధుభావే చ సదిచ్యేతత్ ప్రయుజ్యతే ప్రశస్తే కర్మణి తథా సచ్చబ్ద పార్థయుజ్యతే ఇక్కడ సత్యబ్దానికి రెండు శ్లోకాలు చెప్పాడండి ఇక్కడ ఇదొక శ్లోకం తర్వాత శ్లోకం యజ్ఞే తపసి దానే చ స్థితి సదితి చోచ్యతే కర్మచైవ తదర్థీయం సదిత్యేవాభిధీయతే సత్ సత్ అనే మాటకి ఏంటంటే మంచి అనుకుథం లోకంలో ఇంకొక అర్థం ఉండుటా అనకు అర్థం ఈ రెండు ఎవరికి సరిపోతాయి మంచి అంటే పవిత్రమైనది నిర్మలమైనది పూర్ణమైనది అదే కదా మన లోకంలో మంచి అనే మాటకి చెప్పండి మంచికి ఏమిటండి అర్థం వాడు మంచివాడండి ఎందుకంటే నీకు అనుకూలంగా ఉన్నాడు వాడే రేపు చెడ్డవాడే పోవచ్చు ఇది విషయం కాదు లోకంలో మంచి అనేది దానికి అర్థం ఏం చెప్తాను ఇక్కడ మంచి అనే మాటకు ఒకటే నిర్మలంగా ఉండడం శుభంగా ఉండడం అదేవిధంగా పూర్ణంగా ఉండడం ఇదే కదా మ మంచి ఒక భావం అది నిజానికి ఎవరికి ఆలోచించు బ్రహ్మతన్మంగళం పరం అని ఉ పురుషన్మాత వేదమాత చెప్తున్నాయి బ్రహ్మమే మంగళం అందుకే మంగళ ఆనాంచ మంగళం దైవతం దేవత అనాంచ భూతానామ్యవ్యయప్పిత అని మంగళము మంగళమైన కనుక నీకేదైనా ఒక మంగళం కలగాలి అంటే మంగళమునకు మంగళమేవడు వాణ్ణి తలుచుకో ఎందుకంటే ఈ కర్మ చేసాక నువ్వు కోరుకునేది ఏమిటి మంగళమేగా కనుక నీకది మంగళకరం కావాలంటే ఎవడు అసలు మంగళస్వరూపుడు వాణ్ణి స్మరించు అందుకే సత్ అనే మాట అక్కడ పలకడం వల్ల అది శుభప్రమ శుభప్రదం అవుతున్నది ఇది తెలియండి తెలుసుకోండి ఎంత విశేషమైన అనుభూతి వస్తుందో ఓం తత్సత్ అనే మాటలు అందుకే సత్ అనగా సద్భావే సాధుభావే చదితి ఏ తత్ ప్రయుజ్యతే సద్భావమునందు సాధుభావమునందు అన్నారు సద్భావము అంటే ఒక సత్యభావం నిర్మలమైన భావం మంగళకరమైన భావంలోను సాధుభావం అంటే ఒక శ్రేష్టమైన భావంలోను ఈ సత్ అనేదాన్ని అంటే సత్త అనబడే ఈ పరమాత్మ యొక్క నామాన్ని ప్రయోగిస్తున్నారు అదేవిధంగా ప్రశస్తే కర్మని శ్రేష్టమైన కర్మ ఎందుకు కూడా సత్యబ్దం వాడడం జరుగుతున్నది అంటే ఒక మంచి మంగళకరమైనటువంటి భావము అదేవిధంగా మంగళము జరగాలని కాంక్షించే భావము నిజంగా సద్భావే సాధుభావే రెండు పక్క ఉన్నాయి కదా దీనికి భగవత్వాలు వారు చక్కగా విషయం చెప్తున్నారండి లేనిది ఉన్నప్పుడు సద్భావం అన్నారు అదేవిధంగా సాధుభావం అంటే చెడుగా ఉన్నది మంచిగా మారినప్పుడు సాధుభావం అనట అంటే ఒక మంగళకరమైన విషయం జరిగింది జరిగిందంటే ఇది వరకు లేని జరిగింది కదా ఇది వరకు లేని మంగళం జరగాలి అనే కోరికతో సద్భావం అనట అంటే మంగళం కోసం పని చేసాం అంటే అప్పటి లేదు కదా అందుకు మంగళం కోసం నువ్వు పని చేస్తున్నావు కనుక లేని మంగళం వచ్చినప్పుడు లేని మంగళం రావాలి అన్నప్పుడు సద్భావం అక్కడ కూడా బ్రహ్మమును స్మరిస్తేగానే ఆ మంగళం కలగట్లేదు అందుకు సద్భావం అలాగే సాధుభావే అంటే అంతవరకు చెడుగా ఉన్నది మార్చడం ఎందుకంటే కర్మలు రెండిటి కోసం వాడతాం ఒకటి లేనిది రావడం కోసం ఒకటి ఉన్న చెడు పోవడం కోసం అంతే కదండి మొదటిది ఇష్టప్రాప్తి రెండవది అనిష్ట పరిహారం అనిష్టములేవో తొలగాలి ఇష్టప్రాప్తి మంగళము ఇష్టం అంటే ఇక్కడ మంగళమే ప్రతివాడికి ఇష్టం మంగళము రెండవది ఆనందం ఇవి ఎవరి దగ్గర ఉన్నాయి నిజానికి మనం చేసే కర్మల్లో ఉందనుకుంటున్నాం కర్మల వల్ల వస్తుంది అనుకుంటున్నాం కానీ ఆనందము మంగళం వాడిది అందుకే చేసిన కర్మ వల్ల నీకు ఆనందము మంగళము కలవాలంటే వాడిని తీసుకురా వాడంటే సత్ ఆ సత్తును కానీ తీసుకువస్తే లేని మంగళం కలిగిస్తున్నాడు ఇంతవరకు నీ జన్మలో లేని మంగళం కలిగిస్తున్నాడు అంతేకాదు చెడుని తొలగించి మంచి కలిగించడం మంచే అందుకే అమంగళాలు తొలగించి మంగళం కలిగించాలనే భావం పేరు సాధుభావం ఈ విధంగా లేని మంగళం కలిగించడం సద్భావం ఉన్న చెడు మంచి జరగడం సాధుభావం ఈ రెండు కలగడం కోసం ప్రయోగించబడే శబ్దం పేరు సత్ అన్నారు ఇక్కడ అందుకే కర్మాచరణ చేసేటప్పుడు ఈ సత్ అనేది ఏం చేస్తుందంటే మంగళాలను తీసుకొస్తుంది ఉన్న అమంగళాల్ని తొలగిస్తుంది అందుకు సత్ అని అందుకు చెప్తున్నాం దీన్ని బట్టి ఎంత విస్తారమైన భావం మనం మామూలుగానే ఓం తత్సద్బ్రహ్మార్పణంలో ఉంది చూడండి ఇక్కడ ఇంకొక మాట చెప్పారు ప్రశస్తే కర్మణి అలాగ నేను ఏ పనులు పెడితే ఆ పనులు చేసి సత్ అంటే సరిపోదు ప్రశస్తే కర్మణి అన్నాడు అంటే ఉత్తమమైన కర్మల్లో శ్రేష్టమైన కర్మల్లో విట్ని వాడాలి అన్నారు శ్రేష్ఠ కర్మ అంటే ఎప్పుడు ఒకటే తెలుసుకోవాల్సింది ఏంటంటే శాస్త్రము ద్వారా చెప్పబడేదే శ్రేష్ట కర్మ రెండు ధర్మమునకై చేయబడేదే శ్రేష్ట కర్మ రెండూ తెలుసుకోవాలి ఇక్కడ అలాంటి శ్రేష్ఠ కర్మ ఎందు సత్తు వాడబడుతుంది అన్నారు పైగా సత్వం ఆడబడినప్పుడు నువ్వు చేసింది శ్రేష్ఠకర్మైనా నీకు తెలిసి తెలియని తనం వల్ల లోపాలు ఉన్నాయి కదా ఈ సత్శబ్దం చేత ఆ లోపాలు తొలగిపోయి మంగళం కలుగుతుంది అమంగళం తొలగుతుంది ఇది సత్శబ్దం యొక్క ప్రయోగం దాని యొక్క వైశిష్ట్యాన్ని చెప్తున్నాడు అంతేకాదు ఎప్పుడు యజ్ఞము ఎందు తపస్సు నువ్వు నిలబడాలి ఎందుకంటే శ్రేష్ఠకర్మ అదేగా దాని ఎందుకు స్థిరత్వం ఉండేటువంటి స్థితికి కూడా సత్ అంటారు సుమా సత్ అంటే ఉనికి అర్థం ఇక్కడ మనం ఉండాలి దేనిలో ఉండాలి యజ్ఞదాన తపస్సుల్లో ఉండాలి ఇప్పుడు కూడా జీవితం యజ్ఞంలో దానంలో తపస్సులు వినియోగించుకోవాలి కనుక మనం చేసే కర్మలకి యజ్ఞదాన తపకర్మలని ఇవే ప్రధానం మిగిలిన లోక వ్యవహారం కోసం ఆర్జన ఇవన్నీ వదిలేయండి బ్రతుకు వెళ్ళమార్చడానికి కానీ బ్రతుకుని సార్థకపరచడానికి మాత్రం పనికొచ్చే కర్మలు మూడే యజ్ఞము దానము తపస్సు వాటి ఎందే ఎల్లవేళలా ఉండడం దానికి సత్ అంటారు అని అడిగడ సత్శబ్దం ఎంత విశేషం ఏంటంటే మంచి ఉనికి శాశ్వతమైన ఉనికి అనుకోవడం ఉంది అందుకే దాని సదా అని ఒక మాట ఉంది సత్శబ్దం నుంచే వచ్చింది కదా సదా అనేది కానీ ఎల్ల యజ్ఞదాన తపస్సులందు ఉండుట అనేటువంటి స్థితిని సత్ అంటారు సుమా కానీ సత్కర్మ ఎన్నిటికి వాడుతున్నారు సద్భావే సాధుభావే ప్రశస్తే కర్మని యజ్ఞదాన తపస్వి దానేచ స్థితి యజ్ఞదాన తపస్సులందు ఉనికిని స్థిరత్వాన్ని సత్ అంటున్నారు ఇంకోటి కూడా కర్మచైవ తదర్థీయం సదిత్యేవాభిధీయతే తదర్థీయం ఆ అర్థమునకై ఆ ప్రయోజనమునకై చేసే కర్మను కూడా సత్కర్మ అనాలి దీని బట్టి సత్కర్మ అని దేనాల తెలిసింది తత్ అర్థీయం దాన్ని ఉద్దేశించి చేసేటువంటి కర్మనే సత్కర్మ దేనిని అంటే భగవత్పాల్ వారు అంటున్నారు యజ్ఞ తపోర్థీయం అన్నాడు ఇక్కడ అంటే యజ్ఞము దానము తపస్సు ఈ మూడింటితో కూడిన కర్మనే సత్కర్మ అనాలి అన్నాడు దాని ఎందు నిలుకడ కలిగిన దాన్ని సత్త అనాలి ఆ మూడు కర్మల్ని సత్కర్మలు తదర్థీయం అంటే ఎందుకు చేస్తున్నావు యజ్ఞం కోసం దానం కోసం తపస్సు కోసం అని చెప్తూ ఉంటావే దాన్ని సత్త అనాలి అంతేకాదు తదర్థీయం అనే మాటగా మరొక అర్థం వెంటనే భగవత్పాల్ వారు చెప్తున్నారు మొదట యజ్ఞదాన తపోర్థీయం అని చెప్తూ అథవా లేదా ఈశ్వరార్థీయం అన్నారు తదర్థీయం అంటే ఈశ్వరార్థము అది తత్శబ్దం ఇంతవరకు దేంతో చెప్పుకున్నామండి పైన శ్లోకంలో చెప్పండి తత్ బ్రహ్మము మరి తదర్థీయమేమనాలి బ్రహ్మమును ఉద్దేశించే అవ్వాలి బ్రహ్మమే ప్రయోజనముగా అర్థీయం అంటే ప్రయోజనం చేసే కర్మకు ప్రయోజనం ఏమిటి పరమాత్మయే అందుకే నీకు ఎంత మంగళం కలగాలన్నా మంగళస్వరూపుడైన పరమాత్మ అసలు ప్రయోజనం అనుకోవాలి అదే పరమేశ్వర ప్రీత్యర్థం లేదా పరమేశ్వరార్థం కానీ తదర్థీయం అంటే ఈశ్వరార్థీయం అని అర్థం చెప్పాడు ఇక్కడ పరమేశ్వరుణ్ణి ప్రధాన ప్రయోజనంగా కలిగే చేసే కర్మయే సత్కర్మ ఇక్కడ క్రమంగా ఎలా తీసుకువెళ్ళాడో చూడండి మొట్టమొదట మంగళకరమైనది కలగడానికి అమంగళము తొలగడానికి శ్రేష్టమైన కర్మలో కర్మలు ఆచరించుటకు లేదా శ్రేష్టమైన కర్మని యజ్ఞదాన తపస్సులందు నిలుకడిని సత్ అంటారు మొత్తం నాలుగు అర్థాలు చెప్తూ తదర్థీయం కర్మ ఈశ్వరార్థమైన కర్మ అని చెప్పాడు అంటే అన్నిటికంటే ఉత్కృష్టం ఏదైంది ఇప్పుడు ఈశ్వరార్థం కానీ యజ్ఞదాన తపకర్మలు ఈశ్వరార్థం చేసినప్పుడు సత్కర్మలయే ఈ మూడు నువ్వు చివరికి అర్పణ చేసేటప్పుడు ఓం తత్ సత్ అని తెలుసుకో ప్రణవమనగా విశ్వవ్యాపక విశ్వాతీతమైన బ్రహ్మము రెండవదాని తబ్దవాచ్యుడు అంటే ఇదమనే ప్రత్యయమైన జగత్తులో అనిర్వచనీయమైన శక్తిగా ఉన్నటువంటి వాడు ఆయనే ఈ జగత్తంతా భావనతో చేసినప్పుడు తత్ అయ్యింది ఆయన ఉద్దేశించి చేసేటువంటి శాస్త్రచోదితమైన మంగళకరమైన కర్మ అమంగళాలను తొలగించే కర్మ గనక సత్ అయినది కనుక ఓం తత్సత్ అటువంటి కర్మను అర్పిస్తున్నాను ఓం తత్సత్ బ్రహ్మార్పణ వస్తానొక్క మాటలో మన కర్మల పరమార్థాన్ని ఋషులు అలా చెప్పారు ఎన్నాళ్ళు తెలియకుండా చేస్తాం ఇవాళ తెలుసుకుని చేస్తాం ఎవరు ఒకవేళ శ్రద్ధగా ఎవరైనా అర్థం చేసుకుంటే వారు ఎందుకంటే రాగద్వేషాలు అంటుకుపోయిన మనస్సుకి ఏది చెప్పినా ఎక్కదండి నేనలేదు కృష్ణుడు అని అడగడం తామస ప్రవృత్తి ఏర్పడిపోతే వాడంటే పడదు వీడంటే పడదు అప్పుడు వాళ్ళు ఏదో చేశారు కనుక ఇప్పుడు ద్వేషం వాళ్ళు ఉచ్చరువు ముట్టుకోం వాళ్ళు పక్కన పడేస్తే ఇవన్నీ చిత్తాల్లో ఉంటాయే ఇటువంటి వాళ్ళు జడంగా కాలక్షేపంగా మంత్రాలు చేసుకోవడమే తప్ప ప్రయోజనం లేదు ఎవరికైతే ఇటువంటి ప్రవృత్తి ఉంటుందో వారికి ఇది అర్థమవుతుంది అర్థమైన వాళ్ళు అర్థవంతంగా చేసుకోగలరు వాటి ఫలితాలను పొందగలరు కనుక ఓం తత్సదితి నిర్దేశ దీన్ని బట్టి కృష్ణకారుణ్యం ఈశ్వర కారుణ్యం ఎంత వర్షిస్తోందంటే నాయన నువ్వేదో మోక్షం కావాలని పాటలు పడుతున్నావు ఉన్న తామస రాజస శ్రద్ధని తొలగించుకోవాలని తపనబడుతున్నాం సరే ఎక్కడి నుంచి చో ప్రారంభించు కొంచెం శాస్త్రకర్మ చేయి సాత్వికం పెంచుకో పెంచినా చేసినా చెయ్యాల్సినంత చేయలేవు గనక ఓం తత్సత్ అనేటువంటి భావాన్ని గ్రహించి అర్పణ బుద్ధితో చేసేవనుకో నీకు సంపూర్ణమైన ఫలం నేను ఇస్తున్నాను అని భగవానుడు చెప్తున్నాడు అండి ఈశ్వరార్పణ కర్మ పరిపూర్ణ ఫలాన్ని ఇస్తుంది ఇంతవరకు ఈశ్వరార్థం అంటే నిష్కామంగా చేయ నిష్కామంగా చేయి ఈశ్వరార్థం చేయ అంటే కొంతవరకు నిరుత్సాహం కూడా కలుగుతుంది ఇంత కర్మ చేసి నిష్కామం ఏంటండి తీసుకొచ్చి ఆయన చేతులు పెట్టేయడం ఏంటి ఆయన చేతులు పెట్టడం చాలా విశేషం సకామంగా చేసినా ఆయన చేతులు పెట్టాలండి నిష్కామంగా చేసినా ఆయన చేతులు పెట్టాలి ఎందుకంటే నువ్వు కోరుకుంటున్నావు కానీ కోరుకునేది ఎలాంటి ఫలితాలు నీకు తెలియదు కోరుకున్న దానితో తగులుకుని ఎన్ని బాధలున్నాయో తెలియవు కోరుకున్నావు పోను కోరుకుని కర్మ చేసావు కానీ దాన్ని ఏది చేసినా ఓంతత్స బ్రహ్మార్పణం చేయి దానివల్ల ఏం చేస్తాడంటే నువ్వు కోరుకున్నది ఇస్తాడు దానివల్ల కలగాల్సిన దుఃఖాలు దుష్పరిణామాలు లేకుండా చేస్తాడు భగవానుడు ఇక్కడ దాని ఆయన ఫలప్రదాత ఆయన అలాగూ ఆయన చేతిలోనే వస్తుంది అర్పించినా అర్పించకపోయినా ఫలం ఇవ్వాల్సిన వాడు ఆయనే అది ఆయనకు అర్పిస్తున్నా అని చేస్తే ఆయన నీ ఎందు ప్రత్యేకమైన దృష్టి పెడతాడు అంతే కదండి సూర్యుడిని చూడాలని తలుపుదిస్తే సూర్యుడు చూపు మన మీద పడుతుంది అలాంటి అర్పణ దృష్టితో చేస్తే భగవానుడు అది నీకు దుష్టభావాల్లోకి దుష్ట పరిణామాల్లోకి ప్రవర్తించకుండా పరిణమించకుండా భగవానుడు దాన్ని నీకు అనుకూలంగా చేస్తాడు అందుకే ప్రతిదీ కూడా పూర్ణంగా రావాలంటే ఈశ్వరార్పణ చేయాల్సిందే ఎందుకంటే నువ్వు చేసిన దానికి చేసినంత ఇవ్వాలి అంటే అవి నువ్వు తట్టుకోలేవు ఎందుకంటే నువ్వు చేసిందే అపరిపూర్ణంగా ఎన్నో లోపాలతో చేస్తావు అరకొరగా ఏ ఒక్కడు కూడా పూర్ణ కర్మ చేయలేడండి అరకొరగానే చేస్తాడు అందుకే ఏది చేసినా చివరికి మాట అలా అనని మనకు వేదాది శాస్త్రాలు నిర్దేశించాయి ఆ విషయాన్ని నేను చెప్పాడు నువ్వు అరకొరగా చేసి అద్భుత ఫలాలు ఆశిస్తావే అరకొర చేస్తే అద్భుతం పూర్ణం ఎలా వస్తుందయ్యా అందుకు ఈ భావంతో చేసేవనుకో నేను అరకొర్రతనాన్ని ఆ లోపాన్ని పోగొట్టి నీకు పరిపూర్ణం చేస్తున్నావు అందుకే శివార్పణం బ్రహ్మార్పణం అని ఏదైతే అంటున్నామో అది మాత్రమే సత్ఫలితాన్ని ఇస్తుంది నువ్వు ఫలం కోరుకున్నా నీకు చక్కని ఫలమై దాని వినియోగదశలు చివరికి నీకు నిష్కామ స్థితిని చిత్తశుద్ధిని ఇవ్వడానికి కూడా పనికొస్తుందండి అది తెలుసుకోవాల్సింది ఇక్కడ పూర్ణ ఫలం ఇవ్వడమే కాదు మోక్షానికి ఉపయుక్తమైనటువంటి చిత్త సంస్కారాన్ని కూడా ఆ కర్మ ద్వారా భగవానుడు ఇస్తాడు అందుకే ఎప్పుడు ఈశ్వరార్పణ ధియాకురియాత్ అది ఎల్ల వెళ్ళాలి మర్చిపోరారు అందుకే మన పెద్దవాళ్ళు మనకి ఇవన్నీ తెలియవు గనక మన సంకల్పాలు పెట్టేశారు మనం అది కూడా జడంగా చేసేస్తూ ఉంటాం ఒక్కొక్కటి పురోహితుడు చదువుతుంటాడు మన ఇటు చేసేస్తూ అందరూ వచ్చారా లేదా అని అడుగుతూ ఉంటాయి ఎందుకని వీడు చేస్తున్న అందరు చూడాలిగా పైగా ఆవిడ కూడా వచ్చిన వాళ్ళందరూ ఎలాంటి కట్టుకొచ్చారు నేను కట్టుకున్నది ఏమాత్రం వాడికి తీసు తీసిపోకూడదు భావంతో ఆవిడ కూర్చుంటుంది ఇంకా వాడు ఏం చదువుతున్నాడు ఏమీ తెలియదు కానీ అందులో మొట్టమొదట చెప్తున్నారు మా ఉపాధృత క్షయార్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థ మాట అండి ఇంకేమున్నదండి ఇలా ఒక్కసారి భావం పెట్టానండి ఆ రోజు చేసిన అనుష్ఠానానికే పూర్ణ రాకపోతే అడగండి ఇక్కడ భావం తగలాలండి తగిలితే పూర్ణమైపోతుంది భావం తగలికే జడమైపోతుంది అన్ని కర్మలు కూడా కానీ జడకర్మలు అయిపోకూడదు చైతన్యవంతమైన కర్మలు కావాలి దానికి చైతన్యవంతమైన అంతఃకరణం చైతన్యవంతమైన భావాన్ని తగిలించాలి అప్పుడు కలిగి అనుభూతి వేరు అప్పుడు కర్మ జ్ఞానాన్ని ఈశ్వరానుభూతిని ఇవ్వగలదు అందుకే భగవానుడు చెప్పిన ఈ ప్రకరణం అత్యంత ఉత్కృష్టమై ఆయన కారుణ్యాన్ని తెలియజేస్తుంది తదే తత్ ఇక్కడ భగవానుడు చెప్పిన మాటని జగద్గురువులు ఎంత చక్కగా వ్యాఖ్యానిస్తున్నారంటే తదేతత్ యజ్ఞ దాన తప తప ఆది కర్మ ఆది కర్మ అంటే శాస్త్రము చెప్పిన యజ్ఞము దానము తపము మొదలైన కర్మలు ఇవన్నీ కూడా అసాత్వికం విగుణమీ ఇవి అసాత్వికము విగుణము కావచ్చు నువ్వు చేసేది అసాత్వికమంటే రాజసాధి భావాలతో చెయ్యవచ్చు ఒక విగుణమీ విగుణమం అంటే లోపంతో ఉన్నది కావచ్చుగాక కానీ శ్రద్ధాపూర్వకం శ్రద్ధ కలిగి వాటి గురించి నీకు తెలియకపోయినా శ్రద్ధ కలిగి బ్రహ్మణ అభిధానత్రయ ప్రయోగేణా బ్రహ్మమును తెలియజేసే మూడు అభిధానములు అంటే మూడు పేర్లని ప్రయోగించడం చేత సగుణం సాత్వికం సంపాదితం భవతి అన్నాడు ఇక్కడ విగుణంతో చేసినా సగుణమం అయిపోతుంది అంటే లోపాలతో చేసినా పరిపూర్ణమైపోతుంది పైగా నీకు సాత్వికాది భావాలు చక్కగా లేకపోయినా ఇది చేస్తూ ఉంటే క్రమంగా నువ్వు సాత్వికుడి అవుతా భగవానుడు ఎంత చక్కగా తెలియజేశాడు భగవత్పాలు వారు తెలియజేసినటువంటి గొప్ప విషయం అందుకే అశ్రద్ధతో చేసిన కర్మలు ఉచ్చారణతో సఫలత పొందవనే మాట కూడా వెంటనే మధుసూదన సరస్తి రాశిని గుర్తుపెట్టుకోవాలి అంటే ఇలాగని చెప్పి నువ్వు శ్రద్ధాపూర్వకంగా కాకుండా ఎలా చేసినా చివరికి తత్సత్ బ్రహ్మా ప్రణ అంటా అండి అంటే సరిపోదు నువ్వు పెద్దల దగ్గర నేర్చుకుని తెలిసినంత మేరకు శాస్త్రంతో చేస్తున్నావు కర్మ కదా అప్పుడు ఈ మూడు తెలుసుకుని చెయ్యి ఓం తత్సత్ అనే మాట బ్రహ్మమున అర్థం తెలియకుండా అటువంటి భావన లేకుండా కేవలం ఉచ్చారణ మాత్రం చేతనే చేస్తే శ్రద్ధ లేకుండా ఉచ్చరించినంత మాత్రాన గొప్ప ఫలితం వస్తుంది అనుకోకుని మళ్ళీ వాచ్యం అండి ఇక్కడ శ్రద్ధగా వింటున్నాం కదా ఈ మాట అంటే ఓహో ఎందుకు ఔంత బ్రహ్మార్పణం వస్తున్నావు అంటే అది చేసేసా కనుక సిద్ధి అంటే అశ్రద్ధతో కానీ చేస్తే రాదన్నాడు ఇక్కడ అంటే దానిపై పాజిటివ్ థాట్ ఉండాలి ఇది నన్ను తరింపజేస్తున్నదని దృఢ విశ్వాసం ఉండాలి చేసే కర్మ కాదు తప్పకుండా ఉండాలి అది ఉండి ఇవి ఉచ్చరిస్తే సిద్ధినిస్తుంది కానీ శ్రద్ధ లేనప్పుడు ఆ సిద్ధి రాదు అంటే నేను శాస్త్రజ్ఞానం లేకపోవచ్చు కానీ శ్రద్ధ చాలా అవసరం శ్రద్ధ అనగా మళ్ళీ చెప్తున్నాం అది ఉత్కృష్టమని ఇది నన్ను తరింపజేస్తున్న భావంతో ఆ కర్మను ఆ కర్మ కూడా యజ్ఞదాన తపకర్మలు వాటి కింద శ్రద్ధ ఉండాలి ఈ కర్మ గొప్పది దీనివల్ల ఫలితం వస్తుంది అంతేగాని ఏదో చేస్తున్నాం కానీ ఏమొస్తుందో ఏమిటో అంటే వాడిగా మొదటే తెలిసిపోతుంది వాడు ఎటు ఎటు కానీ శ్రద్ధతో చేస్తూ ఈ శబ్దములు ఉచ్చరిస్తే తెలిసి ఉచ్చరిస్తే అప్పుడు ఆ కర్మ సంపూర్ణమైన ఫలితాన్నిస్తుందే తప్ప శ్రద్ధ లేకుండా చేస్తే మాత్రం ఫలితాన్ని ఇవ్వదు ఏమంటే శ్రద్ధ లేకుండా కూడా కర్మ జరుగుతోంది కదా అంతే కదా నేను శ్రద్ధ లేకుండా భోజనం చేశాను అరగదా ఏమిటి శ్రద్ధ లేకుండా కర్మ చేశాను ఫలితం ఇవ్వదా ఏమిటి ఇవ్వదు అని చెప్పాడు ఇక్కడ ఫలం శ్రద్ధయే శ్రద్ధ లేకుండా కర్మ ఫలమివ్వదు ఎందుకంటే ప్రత్యక్ష విషయాల్లో వేరు శ్రద్ధ లేకుండా ఫలిస్తుంది కానీ బ్రహ్మ విషయం పరోక్షం అది ఇంద్రియాలతో గోచరించేది కాదు అదేవిధంగా యజ్ఞాది కర్మల వల్ల వచ్చే దైవిక ఫలములు కూడా అగోచరుములే అగోచరుముల విషయంలో శ్రద్ధ యొక్కటే ప్రధానము అందుకే అచింత్యమైనటువంటి అప్రత్యక్ష విషయాల్లో శ్రద్ధయే సాధన అని మహానుభావులు విచారణ స్వామివారు చెప్తారండి ఇక్కడ అప్రత్యక్షమంటే ఇంద్రియాలకు కనబడినది అచింత్యం అంటే ఊహ అంతే కదా యజ్ఞముల ద్వారా ఉపాసింపబడే దేవతలు కానీ యజ్ఞకర్మలు కానీ ఇంద్రియాలతో నువ్వు అటువంటప్పుడు శ్రద్ధ ప్రధానం శ్రద్ధ అంటే ఇవి సత్యములు ఇవి సత్ఫలితాన్ని ఇస్తాయనటువంటి దృఢ ఆస్తిక్య బుద్ధిని శ్రద్ధ అనాలి అలాంటి శ్రద్ధ ఉన్న వాళ్ళకి ఈ ఉచ్చారణ ఫలిస్తుంది కానీ శ్రద్ధారహితంగా కర్మ చేసి ఉచ్చారణ చేసే కనుక ఫలిస్తుంది అనుకోవద్దు అంటూ ఇక్కడ ఒక హెచ్చరిక చేస్తారు మహానుభావులు అనేటువంటి మధుసూదన సరస్వతి గూఢార్థ దీపుకుల చెప్తారు ఇక్కడ అందుకే భగవత్పాల్ వారు తర్వాత శ్లోకానికి ఉపోద్ఘాతం చేస్తూ తత్రచ అంటే ఇవి కానీ ఉచ్చరిస్తే విగుణం కూడా సగుణమైపోతుంది చెప్పారు కదా ఓ ఇది బాగుందండి అనిపిస్తే తత్రచ సర్వత్ర శ్రద్ధాప్రధానతయా ఈ చెప్పిన యజ్ఞదాన తపక్రియాదులటిలోనూ శ్రద్ధ ప్రధానం గనక సర్వం సంపాద్యతే యస్మాత్ తస్మాత్ సర్వము శ్రద్ధచేతన వస్తుంది గనక భగవానుడు ఇంతవరకు ఈ దివ్యనామోచ్చారణ ఫలితాన్ని చెప్పి చివరి శ్లోకంలో గట్టిగా హెచ్చరిస్తున్నాడు అశ్రద్ధయా హుతం దత్తు తపస్తప్తం కృతయ్యయత్ అసదిత్యుచ్యతే పా నత్ప్రేత్య నో ఇహా చాలా చక్కగా మాట చెప్పాడు ఇక్కడ అశ్రద్ధయా అంటే శ్రద్ధ లేకుండా చేసిన హుతం అంటే యజ్ఞము యజ్ఞం అంటే హుతమైనదే యజ్ఞం కదా దత్ దానము తప తపస్సు యజ్ఞదాన తపస్సులు శ్రద్ధ లేకుండా చేస్తే తపస్తప్తం కృతంచయత్ శ్రద్ధ లేకుండా చేస్తే దానికో పేరు పెట్టారు అసత్ ఇత్యతే దాని పేరు అసత్ అన్నాడు ఇక్కడ కనుకనే మీరు ఓం తత్సత్ అన్నప్పటికీ శ్రద్ధాపూర్వకమైన కర్మకే అది వర్తిస్తుంది కానీ శ్రద్ధ లేని వాడికి దేనిలోని ఫలితం లేదు అందుకే మొదటి నుంచి కూడా శ్రద్ధ యొక్క విశేషాన్ని మనం చెప్పుకుంటున్నాం అధ్యాయం పేరే శ్రద్ధాత్రయం ఇందులో ప్రధానంగా భగవానుడు మొట్టమొదటి మూడు శ్రద్ధలను విస్తరించిన తర్వాత చెప్పిందంతా సాత్విక శ్రద్ధ గురించే చెప్పాడే తెలుసుకోవాలి ఇక్కడ ఆ సాత్విక శ్రద్ధ కలిగిన వాడికి ఓం తత్సద్బ్రహ్మార్పణం వస్తుంది మరుగుడి కాదు ఇక్కడ అటువంటి సాత్విక శ్రద్ధ కలవాడు మాత్రమే ఈ ఉచ్చారణ చేత ఫలితాన్ని పొందుతాడని చెప్పడం కోసం అశ్రద్ధతో చేసిన యజ్ఞదాన తపస్సులు అసత్ చెప్పబడతాయి అన్నాడు ఇక్కడ అసత్ అంటే ఇప్పుడు మళ్ళీ సత్కేం చెప్పాడు ఒకసారి గుర్తెచ్చుకోండి సద్భావే సాధుభావే శ్రేష్ట కర్మ ఆడు తర్వాత యజ్ఞదాన తపస్థితి ఐదవది ఈశ్వరార్థం కదా వీడు అశ్రద్ధతో చేసేది కనుక అది మంగళములు ఇచ్చేదవదు అమంగళాలు తొలగించేది కాదు శ్రేష్ట కర్మ కాదు యజ్ఞదాన తపస్సులు స్థితి అది కాదు అది ఈశ్వరార్థం కూడా కాదు అది అసత్కర్మ అనే మాట ఇంత విశేషం కనుక సత్కర్మ అసత్కర్మ తెలిసిపోయింది కదా సత్కర్మ అంటే యజ్ఞము దానము తపస్సు మాత్రమే సత్కర్మ అనుకుంటాం అది కూడా శ్రద్ధారహితంగా చేస్తే దాన్ని కూడా అసత్కర్మనే అనాలి ఎంత శాస్త్రచోధితమైన మంచి పని అయినా శ్రద్ధ లేకుండా చేస్తే అది అసత్కర్మయే కనుక సత్ మాట శ్రద్ధ వల్ల వస్తుంది ఇది తెలుసుకోవాల్సింది శ్రద్ధ యొక్క ప్రాధాన్యన అంత చక్కగా చెప్పాడు అందుకే ప్రతివాడు నీకు శాస్త్ర పరిజ్ఞానం ఉన్నా లేకపోయినా శ్రద్ధని కలిగి ఉండు అందరికీ శాస్త్రాలు తెలుస్తాయండి శ్రద్ధ ఉండాలి ఇక్కడ శ్రద్ధ పూర్వ సంస్కారం కలిగితే అది గురువాక్యములు ఎందు శాస్త్రవాక్యములు ఎందు విశ్వాసంగా ఉన్నప్పుడు అది బలపడుతుంది అలా బలపడినటువంటి శ్రద్ధతో చేసిన సత్కర్మ ఓం తత్సత్ అనే మాటతో పరిపూర్ణమవుతుంది అన్నాడు ఇక్కడ కనుక ఓం తత్సత్ పరిపూర్ణం చేస్తుంది దేన్ని శ్రద్ధతో చేస్తే అందులో లోపాలు ఉన్నప్పటికీ నువ్వు శ్రద్ధతో చేస్తే మాత్రం పూర్ణం చేయడానికి లోపాలు ఉన్నప్పటికీ శ్రద్ధ అనేది కాని లేకపోతే ఆ లోపం లోపమే పెద్ద లోపం అశ్రద్ధ ఇది తెలుసుకోవాలి ఇక్కడ భగవాను చెప్పినటువంటి శ్లోకంతో కర్మ చేసేవాడుకు ఉండవలసిన శ్రద్ధని అంత చక్కగా చెప్పాడండి అందుకే చాలామంది ఒకటే సాధన చేస్తారు కానీ ఒకడు అక్కడికెక్కడికో వెళ్ళిపోతాడు వీడి ఇంకెక్కడే ఉంటాడు కారణం ఏంటంటే ఒకటే గుణం శ్రద్ధ అది తక్కువ అవుతుంది వాడికి ఎక్కువ అవుతుంది లేకపోతే ఒకే మంత్రం చేస్తున్న వాళ్ళు సిద్ధి పొందిపోయిన వాళ్ళు ఉత్తమ స్థితికి వెళ్ళిన వాళ్ళు కనబడుతుంటారు కొంతమందిగా వేవీరావు ఎందుకు అది గురువునిందా మంత్ర చేస్తే లాభం లేదు శ్రద్ధ లోపమండి ఇక్కడ అంతెందుకు విద్య నేర్పేటప్పుడు కూడా వెయ్యి మంది విద్యార్థులు కూర్చున్నా అందులో పరిణతి పొంది ఉత్తమ స్థానానికి ఉత్తీర్ణులయ్యేవారు ఎంతమంది ఉంటారు కొద్దిమందే కారణం వాళ్ళ విషయాన్ని శ్రద్ధతో గ్రహించడం చేత మిగిలినవన్నీ కూడా శ్రద్ధ మీద ఆధారపడి ఉంటాయి పైగా శ్రద్ధ ఉన్నవాడు దేన్నైనా పట్టుకోగలడండి దేన్నైనా సాధించగలడు అటువంటి పాజిటివ్ థాట్ పెట్టుకుని దాని మీద దృఢమైన విశ్వాసం ఉంటే ఏదైనా లభిస్తుంది అందుకే శ్రద్ధ అనేది సామాన్యమైంది కాదు అదొక దేవత యాదేవి సర్వభూతూ శ్రద్ధారూపేణ సంస్థిత నమస్తే నమస్తే నమస్తే నమో నమ ఎంత చెప్పరు కానీ శ్రద్ధ కలగట్లేదంటే శ్రద్ధగా అమ్మవారిని ఉపాసించండి చాలు ఆవిడ అదే చేస్తుంది శ్రద్ధాం విభూతిం సులభిం నమామి పరమాత్మిక ఆవిడహే శ్రద్ధ భగవద్విభూతి అది విభూతి ఏది రావాలన్నా పూర్వపుణ్య విశేషం ఉండాలిగా అందుకే శ్రద్ధ ఎవరికి కలుగుతుందంటే ఎవరికి మోక్షం పొందడానికి యోగ్యత ఉంటుందో దానికి తగ్గ పుణ్య విశేషం గత జన్మల్లో ఉంటుందో అటువంటి శుద్ధాంతకరణంలోనే శ్రద్ధ పడుతుంది శ్రద్ధగాని కలిగిందా వాడికి శాస్త్రపరిజ్ఞానం లేకపోయినా పెద్ద ఏమీ తెలియకపోయినా అటువంటి శ్రద్ధావంతుడు ఓం తత్సత్త అని అర్పణం చేస్తే వాడి యొక్క లోపాలని తొలగిపోయి పూర్ణఫలం లభిస్తుంది అని భగవానుడు శ్రద్ధాత్రయ విభాగ యోగంలో అంత చక్కగా చెప్పాడు కనుక మనకు సారంగా తెలిసిందేంటి శ్రద్ధ ఈ శ్రద్ధలు ఉత్కృష్ట శ్రద్ధేది సాత్విక శ్రద్ధ అందుకే ఈ పదిహేడు అధ్యాయం ఏదైతుందో ఈ పదిహేడు అధ్యాయం సారాన్ని తెలియజేస్తూ శ్రీధరుల వారు అధ్యాయ పూర్వంలో అధ్యాయ పరంలో ఒక రెండు శ్లోకాలు ఇస్తున్నాడు మొదట పదహారు అధ్యాయం పూర్తి చేసి పదిహేడు వస్తున్నాడు కదా పదహారు అధ్యాయం పేరేమిటి దైవాసుర సంపద్విభాగయోగం అక్కడి నుంచి ఇక్కడికి తెచ్చాడు ఆయన నిజానికి గుణత్రయ విభాగ యోగం యొక్క స్వరూపమే దైవాసుర సంపద్విభాగయోగం మీరు గమనించండి గుణత్రయ విభాగ యోగం ప్రారంభించిన దగ్గర నుంచి చివరి పద్దెనిమిదో అధ్యాయం పూర్తి వరకు కూడా మూడు శబ్దాలు వస్తూనే ఉంటాయి సాత్విక రాజస తామస సాత్విక రాజస్ తామస ఆఖరికి మీరు వెళ్తే ఏముందండి రోజు సాత్విక రాజసం తామస ఇదే చెప్తాడుగా అని కూడా అంత ఉన్నాయి నేను చెప్పని కృష్ణుడు చెప్పాడు ఈ మూడే ఎందుకంటే ఈ మూడింటిని అబ్జర్వ్ చేయడం మూడింటిని సవరించుకోవడం ఇదే ఆధ్యాత్మిక సాధన మరొకటి కాదు ఇక్కడ అయితే ఇప్పుడు మనం సవరించేశాం ఏవని రాజస్తామసాలు అక్కర్లేదని తెలుసుకున్నాము సాత్వికం శ్రేష్టమని తెలుసుకున్నాం అంతవరకు వచ్చాం అందుకే పదహారు అధ్యాయంలో దైవాసుర సంపద్విభాగం యొక్క ఉద్దేశం ఏంటంటే ఒక్కొక్క దాని ఉద్దేశం చెప్తున్నాడు ఇది ఒక సారభూతంగా నక్షల్ కదా అలా ఇచ్చేసే ఒక్కొక్కటి దైవ దైతేయ సంపత్తి సంవిభాగేన షోడసే తత్వజ్ఞానే అధికారస్తు సాత్విక సేతి ఒక్క వాక్యంలో దైవ దైతేయ దైతే అంటే అసురుడు దైవ దైతేయ సంపత్తి సంవిభాగేన దైవాసుర విభాగము అని చెప్పబడుతున్న పదహార అధ్యాయం ద్వారా జగద్గురు చెప్పదలుచుకున్నది ఏంటంటే తత్వజ్ఞానే అధికారస్తు సాత్వికస్యేతి దర్శిత సాత్వికుడికి మాత్రమే తత్వజ్ఞానంలో అధికారముంది అంటే సత్వగుణం ఉన్నవాడు మాత్రమే వేదాంత విద్య పొందడానికి పరమాత్మను పొందడానికి పరమాత్మ గురించి తెలియడానికి వేదాంత విద్య అంటే ఏమిటో కాదండి పరమాత్మ గురించి స్వచ్ఛముగా స్పష్టముగా పూర్ణముగా తెలియజేసేది వేదాంత విద్య మరొకటి ఏమున్నది కానీ పరమాత్మను తెలుసుకోవడానికి ఎవడర్హుడు సాత్వికుడు అది చెప్పడం కోసం పదహారు అధ్యాయం వచ్చింది తెలిసింది కదా పదిహేడు అధ్యాయం ఏం చెప్తోంది ఉక్తాధికార హేతూనాం అటువంటి అధికారం కలిగిన వారికి అంటే సాత్వికులైన వారికి శ్రద్ధాముఖ్యాత సాత్వికీ ముఖ్యము సాత్వికీ శ్రద్ధ అని చెప్పడం కోసమే సప్తదశ అధ్యాయం చెప్పబడింది అన్నాడు ఇది సప్తదశే గౌణశ్రద్ధాభేద స్త్రి దోచ్యతే మరి రాజస్థామ సరుకులు చెప్పేది గౌణం అది ప్రధానము కాదు ప్రధానం సాత్విక శ్రద్ధే మరి రాజసి తామసి శ్రద్ధలు అంటే ఆ స్వభావం ఉన్నవాళ్ళు ఉన్నారని చెప్పడమే తప్ప ఆ శ్రద్ధ ఉపదేశంగా చెప్పలేదు ఆయన ఆ శ్రద్ధని ఎంటర్టైన్ చేయి దాన్ని మెయింటైన్ చేయి డెవలప్ చేసి ఆయన చెప్పలేదండి ఇక్కడ వాటిని తొలగించుకోవడం కోసం రెండు శ్రద్ధలు చెప్పాడు పెంచుకోవడం కోసం సాత్విక శ్రద్ధలు చెప్పాడు ఏది ఎందుకు చెప్పాడు దాన్ని ఇలా తీసి అలా ఇచ్చారు ఆదిశంకరుడు ఆయన చెప్పిందని అలా పట్టుకుని శ్రీధరాచార్యులు వారు ఇలా మనకి ఇక్కడ మళ్ళీ చివరికి వచ్చినప్పటికల్లా సప్తదశాధ్యాయ సారా అని చెప్తున్నాడు మహానుభావుడు శ్రీధరాచార్యులు రజస్తమోమయీం త్యక్వ శ్రద్ధాం సత్వమయీం శ్రిత తత్వజ్ఞానే అధికారి సార్ స్థితం పదిహేడు అధ్యాయ సారాంశం ఏంటంటే రజస్తమోమయమైనటువంటి శ్రద్ధలను విడిచిపెట్టి సత్వమయీ అయిన మాత్రమే ఆశ్రయించినవాడు తత్వజ్ఞానానికి అధికారుడు అని పదిహేడవ అధ్యాయం యొక్క సారాన్ని తెలియజేశాడు మొత్తం పదిహేడవ అధ్యాయం పూర్తి చేసుకున్నాం ఇప్పుడు మనం వెళ్ళబోయేది చివరి అధ్యాయం అండి పద్దెనిమిదవ అధ్యాయం ఒక నమస్కారం చేసుకోవాలి అధ్యాయానికి అయితే మనం సాధారణంగా పదిహేనవ అధ్యాయం చెప్పినప్పుడు అక్కడికక్కడే పూర్ణమైంది కొందరు దీన్ని కలశాధ్యాయం అంటారు అన్నాం కానీ జ్ఞానేశ్వరి మొదలైన వాళ్ళు ఏం చెప్పారు అంటే భగవద్గీతను భవనంగా భావిస్తే పదిహేనవ అధ్యాయం గోపురాధ్యాయం పద్దెనిమిదవ అధ్యాయం కలసాధ్యాయం అన్నారు ఇక్కడ అంటే దీన్ని చూస్తే చాలు మొత్తం ఆలయానికి నమస్కారం చేసినట్లే అని చెప్పారు ఇక్కడ పద్దెనిమిదవ అధ్యాయం దీనికి మరొక పేరుంది ఏకాధ్యాయీ గీత అని ఏకాధ్యాయీ గీత అంటే ఇదొక్కటే భగవద్గీతట అంటే పదిహేడు అధ్యాయాల సారం ఒక్క గీతలో ఒక్క అధ్యాయాన్ని పెట్టాడు మరి నలభై రోజులు పెట్టే ముందు మొదట అధ్యాయమే చెప్పేసి ఉంటే అయిపోయేది కదండి అనిపిస్తుంది కానీ ఇంతవరకు పదిహేడు అధ్యాయాల్లో ఏది శ్రద్ధ విన్నాము ఏది శ్రద్ధగా ఏకాగ్రంగా విన్నాము అది ఆ సంస్కారం ఉంటే గాని ఇది అర్థం కాదు అదొకటిక్కడ ఆ పదిహేడు అధ్యాయాల సారం అంటే విన్నదంతా ఒక పునశ్చరణ పునశ్చరణ చేసుకోవడానికి గాను ఈ అధ్యాయం ఉంది ఇక్కడ మొత్తం పదిహేడు అధ్యాయాలు యొక్క సారాన్ని అలా పెట్టించేశాడు పదిహేడు అధ్యాయాల సారం అంటే ఏదో కాదయ్యా వేదార్థ సారము అన్నారు భగవత్వాలు వారు అంత గొప్పది అందుకే దీనికి ఏకాధ్యాయీ గీత పేరు అదేవిధంగా సంక్షిప్త గీత అని మరొక పేరు సంక్షిప్త గీత క్లుప్తంగా చెప్పని గీత గురించి అంటే ఆ అధ్యాయంలో ఒక శ్లోకం ఈ అధ్యాయంలో ఒక శ్లోకం తీసుకోక్కర్లే పద్దెనిమిది అధ్యాయం ఒక్కడి చాలుట అందుకేది సంక్షిప్త గీత ఈ గీతను శ్రద్ధగా విన్నా చాలు అన్నారు అయితే ఈ గీతకు మనం వ్యాఖ్యానం చెప్పుకుంటూ వెళ్ళామనుకోండి పద్దెనిమిది అధ్యాయానికి మళ్ళీ పదిహేడు అధ్యాయాలు రావాల్సింది ఇక్కడ అది దీని యొక్క గొప్పతనం అదేవిధంగా మరొక పేరు దీనికి మోక్ష సన్యాస యోగ కదా కానీ మరొక పేరుంది అభ్యుత్న యోగ అభ్యుత్థానం అంటే చక్కగా లేచేట ఉత్థానం అంటే లేవడం అభ్యుత్థానం అంటే బాగా లేవడం అక్కడ అంటే డౌట్ఫుల్గా లేవడం కాకుండా నిస్సందేహంగా లేచాడు ఎవరు అర్జునుడు ఈ లేచాడు ఆయన ఎంతవరకు చదికలు పడిపోయాడు విషన్నుడైపోయాడు గాంధీవం సంస్ హస్తాత్ త్వక్చైవ పరిదహ్యతే అన్నాడు కదా నిర్వీణ్యుడైపోయాడు చదికలు పడిపోయాడు గాంధీవం పారేశాడు అహంకారం పట్టుకున్నాడు మొత్తం భగవద్గీత విన్నాక అహంకారం వదిలి గాంధీవం పట్టుకున్నాడు అండి ఇది తెలుసుకోవాల్సింది అహంకారం అంటే నేను నాది నా కర్మ నేను చేస్తున్నాను అయ్యో నావాళ్ళు దీనితో నీకు చిక్కుబడిపోయాడు కదా దానితో గాండివం జారిపోయింది అంటే నిష్ఠ శ్రద్ధ కర్తవ్యం అహంకార మమకారాల జారిపోయాయి ఇప్పుడు భగవానుడు ఉపదేశం వల్ల అహం మమలు తొలగిపోయి బ్రహ్మమంటే ఏంటో తెలుసుకుని తదర్థం కర్మ అని ఒకటి తెలుసుకొని దాన్ని అంటకుండా చేయాలి ఈశ్వరాత్మబుతో చేయాలని గాండివ పట్టుకున్నాడు కానీ ఏ అధ్యాయంలో అభ్యుత్థానుడై పొందినటువంటి శిష్యుడు జాగృతి చెందాడో సమస్ సమగ్రమైన గీతా ఫలాన్ని పొంది ఆ జీవుడు ధన్యుడయ్యాడో ఆ అధ్యాయం ఇది కనుక దీన్ని యోగం అన్నారు మరి మోక్ష సన్యాస యోగం ఎందుకు పేరు పెట్టారండి చాలా చిత్రమైనది ఇది మోక్ష సన్యాస యోగం అంటే ఇందులో సన్యాస యోగమే ప్రతిపాదింపబడుతుంది సన్యాసం అంటే బాగా తెలుసుకోవాలి ఏంటంటే గీతాకాలంలో వేదాంతాల కాలంలో సన్యాసం అనగానే కాషాయరం కట్టుకు వెళ్ళిపోవడం అనే ఉద్దేశంలో వాడలేదు సన్యాసం అనగా త్యాగం అనే ఉద్దేశంతో వాడేది త్యాగే అమృతత్వ మానసం ఎక్కడ త్యాగం వచ్చినా వెంటనే కాషాయ గుడ్డ ప్రత్యక్షం కావాతది మనం రూఢిగా సమాజంలో ఆ దీక్ష సన్యాస దీక్ష వారికి పేరు పెడుతున్నాం కానీ పరమాత్మను ఉద్దేశించి ఎవడైతే పరమాత్మయే ప్రధానం అనుకుంటూ లౌకిక విషయముల ఎందు వాంఛని ఆసక్తిని త్యాగం చేస్తాడు వాడు సన్యాసే వాడు త్యాగే ఇది మరుగురాదు అందుకు సన్యాసం అని వాళ్ళ గురించి అనుకోవచ్చు లేదా మోక్ష సన్యాసం అంటే ఏమిటి దీనికి ఒక చెప్పాడు సన్యాసం అంటే విడిచిపెట్టడం కదా కానీ మోక్షాన్ని విడిచిపెట్టేయాలండి అని అడక్కడ అంటే వాడు మోక్షం అక్కర్లేదనమాట అంటే ఇంత భగవద్గీత చివరికి ఎందుకు చెప్పింది మోక్షాన్నదులే అన్నది మోక్షాన్నదులే అంటే మిగిలిన పట్టుకొడరు మూడు అడిగి అర్థ కామ ధర్మ అది పెద్ద క్వశ్చన్ మార్కులు అండి దేవుడు పట్టుకోడు ఇక్కడ కానీ మోక్షాన్ని వదులు ఏమైనా దీని అర్థం ఇంకొక ఆయన అన్నాడు మోక్షాయ సన్యాసం అన్నాడు ఇక్కడ మోక్షమునకై సన్యాసం యోగం ఎందులో చెప్పబడుతోందో అది మోక్ష సన్యాస యోగము ఈ ఈ విగ్రహవాక్యం ఈ సమాసం చక్కగానే ఉంది విగ్రహవాక్యం బాగుంది కదా మోక్షాయ సన్యాసం అంటే మోక్షమున సన్యాసం ఎలా ఉండాలి త్యాగం ఎలా ఉండాలి ఇది చాలా అధ్యాయం మొత్తం అదే చెప్పబడుతుంది మోక్షమున త్యాగం ఎలా చేయాలి అని చెప్పబడుతుంది ఎందుకంటే త్యాగం లేని వాడికి మోక్షం లేదు నీకు త్యాగ బుద్ధి లేదా మోక్షం మీద ఆశలేసుకో త్యాగి అందుకే ఒక ఆయన అన్నారు వ్యాకరణాదులు లే వదిలేయండి మళ్ళీ వ్యాకరణ శాస్త్రవేత్తలు వస్తే కష్టం ఎందుకంటే సిద్ధ వ్యాకరణం అక్కర్లేదు అలాంటి ఒక సిద్ధ పురుషుడు తాగి తాగి త్యాగి గీత అన్నాడు ఇక్కడ త్యాగం బోధిస్తుందయ్యా గీత అన్నవారు ఎవరో కాదు రామకృష్ణ బ్రహ్మంస కనుక ఆయన మాటలు ఆ భూమిక వేరు సిద్ధ భూమిక నుంచి పలుకుతాడైనా త్యాగమే అందుకే ప్రారంభంలోనే ఉపనిషత్తే చెప్తోంది ఈశావాసం ఏదైనా సర్వం యత్కించి జగత్యాం జగత్ తేన త్యక్తేన భుంజీత మా ఘత కష్య సిద్ధనం తేన త్యక్తేన త్యాగము చేత ఎందుకంటే ఏదిని ఆయన తప్ప మొరకట్లేదు అప్పుడేం చేయాలి ఆయన తప్ప మిగిలినది త్యజించాలి అప్పుడే ఆయన దొరుకుతాడు ఇక్కడ అనాత్మవిషయములు పరిత్యజించి ఆత్మవిషయమైన భగవంతును పట్టుకుంటేనే ముక్తి అదే త్యాగం క్లుప్తంగా చెప్పాలంటే పెద్ద దానికోసం గింజుకోక్కర్లేదు ఈ మాటనే మనం త్యాగేనేకే అమృతత్వమానసు ఎందుకయ్యా త్యాగేన ఏకేనా అంటే ఆ పరతత్వాన్ని నా కర్మణ నా ప్రజయా ధనేనా దాన్ని కర్మలతో పొందలు సంతానములతో పొందలు ధనంతో పొందలు కాబట్టి త్యాగేన ఏ కేవలం త్యాగం చేతే అందరూ పొందగలరా ఏకే కొంతమంది త్యాగేనేకే త్యాగేన ఏకే అంటే ఈ కొందరు అమృతత్వమానసు అమృతత్వాన్ని పొందుతున్నారు కానీ త్యాగం లేనిది అమృతం దొరకదు అమృతం దొరకడమే మోక్షం మృతమైనటువంటి దాని నుంచి విడుదల పొంద మృతాన్ని పొందడమే మోక్షం కదా ఆ త్యాగం పేరు సన్యాసం కదా కానీ ఏ త్యాగముతో మోక్షం పొందుతావో ఆ త్యాగం గురించి బోధించే అధ్యాయం గనక మోక్షాయ సన్యాసం మోక్ష సన్యాసం అని సమంజసంగా ఉంది ఎందులో సందేహించక్కర్లేదు సరే ఇంకో తెలివైన ఆయన అన్నాడు మోక్ష సన్యాసం అంటే మోక్షమునకై సన్యాసం అన్నారు కదా మరి కర్మ సన్యాస యోగంలో సన్యాసమా అది తప్పు కదా కర్మ కోసం సన్యాసం అనకూడదు అక్కడేమో కర్మని సన్యాసించాలని అర్థం చెప్పి ఇక్కడికి వచ్చేటప్పటికల్లా మోక్షాయి సన్యాసమని మన అర్థం మార్చేస్తేలా అండి మరి విగ్రహ వాక్యం సరిగ్గా మోక్షమును విడిచిపెట్టడం అర్థమే చెప్పండి అన్నట్టు మా తెలివైన వాడు ఎందుకంటే అనకు పరమార్థం ప్రయోజనం కంటే వాదన చాలా ఇష్టంగా ఉంది అర్థమైంది కదా పోనీ వాదించడానికి కూడా అర్థం ఉండాలి కదండి సరిగ్గా అది ఇది వెనక నిద్రపోయేటటువంటి వాళ్ళకున్నదే తట్టి లేపుతున్నా వెలిగేస్తుంది వివేచనే లేదు అందుకే ఎవడికి వివేచన ఉంటుందో ఎవడికి ఆసక్తి ఉంటుందో వాడికి ఇలాంటివి భాష్యం అమృతంలా ఉంటుంది మధురంగా ఉంటుంది ఆనందంగా ఉంటుంది అంటే ఆ లాజిక్ చూడండి ఎలా ఉన్నదో మోక్షం సన్యాసం అని చెప్పేది సరిపోయింది మరి కర్మ సన్యాసం కర్మ సన్యాసమా సరిపోదుగా మోక్షం కోసం సన్యాసం కానీ కర్మ సన్యాసం ఏంటి అక్కడేం చెప్పేవా అర్థం కర్మని త్యాగము చేయటం అని అర్థం చెప్పు మరి అదే అర్థం ఇక్కడ మోక్షాన్ని త్యాగం చేయటం ఇక్కడ చెప్తే తప్పేమిటి అక్కడ ఒక విగ్రహ వాక్యం ఇక్కడ విగ్రహ వాక్యం చెప్తావా నువ్వు నిష్టా ద్వారా అంటే నాయనా అది కాదు అక్కడున్న కంటెస్ట్ని బట్టి అర్థాన్ని చెప్పాలి ఎందుకు ఏం చెప్పారు అని తెలియాలి అక్కడేమో షష్ఠీ విభక్తి చెప్పు ఇక్కడ చతుర్థి విభక్తి చెప్పున్నాడు ఇక్కడ అక్కడ కర్మ యొక్క సన్యాసం ఇక్కడ మోక్షం యొక్క కాదు మోక్షానికై సన్యాసం అని చెప్పు చతుర్థి విభక్తి వాదించేవాడికి అయితే సమాధానం దొరికిపోయింది కానీ ఇంకా గట్టిగా పట్టుకుని నేను ఒప్పుకోను మోక్షాన్ని విడిచిపెట్టాలి అన్నాడు అయితే సరే అది కూడా కరెక్టే అన్నాడు ఇక్కడ ఇది ఎలా అవుతుందయ్యా మోక్షాన్ని అలా విడిచిపెడతావు అంటే నాయన విముక్త విముచ్యతే అని కఠోపనిషత్తులో మంత్రం ఉంది కదా అన్నాడు విముక్త విముచ్యతే విముక్తుడు విముక్తిని పొందుతున్నాడు అని విముక్తుడు విముక్తిని పొందుతున్నాడు ఇదేంటండి అంటే బంధితుడు విడుదలయ్యాడు అంటే పర్వాలేదు విడుదలైన వాడు పొందుతున్నాడు ఏంటి అదేంటి వెర్రిమాట వెర్రి మాట ఉపనిషత్వాక్యం అండి వేదమాత అలా అనరాదుగా కానీ విముక్త్య విముచ్యత అని మాటలేం చెప్పో మోక్షం పొందినవాడు మోక్షాన్ని పొందుతున్నాడు అంటే ఏదో ఉందిరో బాబు దీని తెరకాసు అయితే చెప్తాం విను అన్నాడు ఇక్కడ ఎందుకంటే మోక్షం అనేది కొత్తగా లేదు మోక్షం ఎప్పుడూ ఉన్నదే మోక్షము కల్పితము బంధము కనుక నాకు ఇప్పుడు మోక్షము దొరికింది అన్నావన్నా నీకు ఇంకా మోక్షం దొరకలేదని అర్థంట ఇది గొప్ప వేదాంతంలో సునిశ్చితమైన పరిశీలన అమ్మయ్యాని విడుదలైపోయానండి అంటే ఇదివరకు బంధితులు కదా ఇప్పుడు విడుదలవ్వడం ఇదేమైనా బాగుందా అండి ఇక్కడ సూర్యుడున్నాడు ఆయన వేరే మబ్బులు కప్పేసాయి హమ్మయ్యా ఇప్పుడు సూర్యుడిని మబ్బులు విడిచిపెట్టేసేయండి ఇప్పుడు విడిచిపెట్టేయా ఎప్పుడు మబ్బులు ఆయన పట్టవు అని ఇప్పుడు అలాగ ఉంటాడు విడిచిపెట్టేయి అనే మాటను అరణక్కర్లే ఎప్పుడు మబ్బుకి అంటకుండానే ఉన్నాడు ఇక్కడ విడిచిపెట్టేయని నీ దృష్టితో కానీ సూర్యుడు అనే దృష్టితో చూస్తే ఆయనకు పట్టింది లేదు విడిచింది లేదు నువ్వు నిజంగా జ్ఞానివైపోతే నీ ఆత్మతత్వం తెలిసాక ఇది వరకు కల్పితమైన బంధం ఏది ఉందో అది బంధం అనుకోవు అది లేనేలేదు అది లేనిది ఎలా ఉందనుకుంటావు మొత్తానికి తాడని తెలిసిపోయిందండి అబ్బాయి ఆ పాము పోయిందిగోంది ఇంకా పాము పోయిందా పామే లేదని తెలిసాక పాము పోయింది ఏమిటి ఇక్కడ అంటే నీకు పాము పోయింది అంటే ఇంకా పాము ఇదివరకు ఉంది అని అజ్ఞానం ఏది ఉందనమాట నాకు ముక్తి వచ్చింది అంటే ఇదివరకు బంధితుణ్ణి అయ్యాను అని భ్రాంతి ఇంకా నీకుందా అప్పుడు ఇప్పుడు కూడా నువ్వు బంధితుప్పుడు బంధము లేని వాడివే ఇది గ్రహించాను అంటే నేనంటే ఎవరు ఇక్కడ తెలుసుకొని చిదాభాసుడు కాదు చిత్తు చిదాభాసుడు చిత్ అని రెండు పదాలు వాళ్ళు మరి కొత్తగా చెప్తున్నాయి ఇదివరకు ప్రసంగతో మాట్లాడిం కానీ చిదాభాసుడు అంటే అంతఃకరణంలో ఈశ్వర చైతన్యం ప్రతిబింబిస్తే అంతఃకరణం పనిచేస్తుంది కానీ అక్కడ ఉన్న ప్రధానమైన వస్తువు చైతన్యమే కానీ అంతఃకరణతో కలిపి అప్పుడు దాన్ని చిదా ఆభాసుడు చిత్తుంది కానీ దీంతో కలిసి ఉంది చిదాభాస కేవలం ఆభాష చిత్తేది పరమాత్మ పరమాత్మ నుంచి వచ్చిన చిత్ కలిగింది నీ అసరస్వరూపమేది అంతఃకరణంలో ఉన్నదా అంతఃకరణకు అతీతమైనదా అసలు స్వరూపం అదే కదా శాస్త్రంలో చెప్పండి అనుభవంలో కాదు శాస్త్ర రీత్యా అంతఃకరణకు అతీతమే దానివల్ల అంతఃకరణలో నేను తిరుగుతోంది ఈ నేను అంతఃకరణకు సంబంధించింది కదా అది తెలిసే నేను దేనికి వెళ్ళిపోయింది ఈశ్వరుడికి వెళ్ళినప్పుడు ఏమనిపించారు ఇదివరకు తను బంధితురాలు లేదు మనం ముందు చెప్పినట్టు సూర్యకాంతి గోడ మీద పడినంత మాత్రాన గోడతో తాదాత్యం వదిలిందంటే అమ్మయ్య ఈ గోడతో గొడవ పోయిందండి అనుకోదు కాంతి అది ఎప్పుడు దానికి అంటే లేదు అందుకని నేను ఎప్పుడు నాకు ఈ అది పోవడమూ లేదు అని తెలుసుకుని బంధ చిదాభాసనకే తప్ప ఆత్మకు లేవు కనుకనే వాడు మోక్షాన్ని కూడా చదివించారంటే విడుదలయ్యానన్న భావాన్ని కూడా విడిచిపెట్టేశాడయ్యా అన్నాడు ఇక్కడ అంటే పరిపూర్ణ జ్ఞానం సిద్ధించింది అర్థం ఇక్కడ నాకు సంసారం పోయింది అంటే ఇంకా సంసారపు భావం లోపల అర్థం ఇక్కడ కానీ మోక్షం అనేటప్పటికీ అది కూడా మిగలకూడదండి ఇక్కడ అంత పరిపూర్ణమైనది ఇదేంటంటే కళ నుంచి బయటపడ్డాక నిద్రపోయే ముందు ఎవడివో నిద్ర లేచిన తర్వాత వాడివే మధ్యలో కళ కలభ్రాంతి ఇప్పుడు నువ్వు కళ నుంచి విడుదలయ్యేవంటావా నువ్వెప్పుడు విడుదలగానే ఉన్నావు కళ కంటున్నప్పుడు నువ్వు దానికి వ్యతిరేక్తంగా ఉన్నావు ఇటువంటి పరిపూర్ణమైన ఎరుక కలిగాక ఇంకా ఈ సంసారం వదిలిందన్న భావమే లేదు సంసారమే లేదు వదిలింది ఏంటి అక్కడ మనం ముందు చెప్పినట్టు గాడిదికి ఇలా చిటికలు వేసి కట్టేసినట్టు పొద్దున్న చిటికెలు వేసి తీసేసినట్టు అమ్మయ్య కట్టు విప్పేశారు అనుకుంది మనం అలా అనుకోకూడదు కట్టు విప్పాడా ఇప్పుడు అంతకుముందు కట్టేడా రెండూ కల్పితమే కానీ కట్టు విప్పడమే లేదన్నప్పుడు అమ్మయ్య విప్పబడ్డాను అనుకోవడం అజ్ఞానం కాదా అన్నాడు ఇక్కడ అది ఇక్కడ మోక్ష సన్యాసం అంటే మోక్షము కూడా లేనిదే నీ స్వస్థితి బంధమోక్షాలు అతీతము బంధము మోక్షము రెండూ కాదు ఇక్కడ బంధమోక్షాలు అతీతమైన స్థితి వెళ్ళినప్పుడు బంధమోక్షం అనే మీమాంస కూడా లేదండి అది కొద్దిగా నీలో ప్రవేశించిందా నీలో ఇంకా జీవభావం ఉన్నట్లే అది తెలుసుకోవాల్సింది ఇక్కడ అంత శుద్ధమైనది ఈ మాట అర్థం కావాలంటే శంకరుల యొక్క మాట మనకి కావాలి శంకరు పరమ గురువులు ఎవరండి ఇన్రోజు చెప్పుకుంటున్నాం కదా పరమ గౌడ భగవత్పాదులు వారు ఆయన కదా అద్వైత ప్రవక్త శంకరులతో ప్రారంభం కాలేదు పరంపర ఉంది సుఖయోగిందుడు శిష్యుడు ఆయన ఆయన మాండుక్య కారికలను అత్యద్భుతంగా మాండుక్యోపనిషత్తి కారికలు రచించాడు దానికి భాష్యం రచించారు ఆదిశంకర భగవత్పాల్ వారు ఉపనిషత్తుకి భాష్యం రచించారు మాండక్య ఉపనిషత్తుకి మళ్ళీ కారికులకి భాష్యం రచించారు ఆ గౌడ భగవత్పాల్ వారు ఆత్మ యొక్క స్థితిని చెప్తున్నారు ఆత్మస్థితి అంటే నా స్థితి ప్రతివాడ నా అసలు స్వరూపమే ఆత్మస్వరూపం అదేమిటి అంటే నా నిరోధో నచోత్పత్తి నా బద్దో నక ముక్షు నవై ముక్త ఇత్య పరమార్థత అన్నారు ఇక్కడ నిరోధము లేదు ఉత్పత్తి లేదు అంటే నశించడము లేదు పుట్టడము లేదు బద్ధము లేదు మోక్షము లేదు సాధకుడు లేడు సిద్ధి లేదు ముముక్షువూ లేడు ముక్తి లేదు పరమార్థ దృష్టిలో అన్నాడు ఆ మాట చివరికిచ్చాడు పరమార్థ దృష్టిలో వ్యవహారంలోనే బంధింపబడ్డాను మోక్షం పొందాను పరమార్థంలో రెండూ వ్యవహార దశలోనే సాధకుడు సిద్ధదశలోకి ఇంకా సాధకం ఏముంది అటువంటప్పుడు ఆ స్థితిని ఏమనాలి నాకు బంధము లేదు మోక్షమూ లేదు అనాలి నా బంధము మోక్షమూ లేదు అని తెలుసుకునే స్థితి ఏదో అదే మోక్షాన్ని కూడా విడిచిపెట్టిన స్థితి అది మోక్ష సన్యాస యోగము అనే మాటకి ఇంత లోతైన అర్థాన్ని మనం తెలుసుకున్నాం ఇందులో ఏం చెప్పబోతున్నాడు భగవానుడు అంటే న్యాస త్యాగ విభాగేన సర్వగీతార్థసంగ్రహం స్పష్టం అష్టాదశే ప్రాహ పరమార్థ వినిర్ణయే అంటున్నారు శ్రీధా శ్రీధరాచార్యుల వారు ఈ అధ్యాయంలో న్యాసము త్యాగము అని విభాగం చేస్తూ సర్వ గీత యొక్క అర్థసంగ్రహాన్ని చేస్తున్నారు ఇక్కడ స్పష్టంగా చేస్తున్నాడు ఎందుకోసం పరమార్థ వినిర్ణయ పరమార్థం చెప్పడం కోసం అంటారు శ్రీధరు ఈ శ్రీధరునికి కూడా గురువులను ఆదిశంకరులు ఏమంటున్నారంటే సర్వస్యవ గీతాశాస్త్రస్య అర్థ అస్మిన్ అధ్యాయ ఉపసంహత్య మొత్తం గీత యొక్క అర్థాన్ని ఈ అధ్యాయాలు ఉపసంహారం చేస్తూ ఎవరు శ్రీకృష్ణ చేస్తూ సర్వ వేదార్థ వక్తవ్య ఇవర్థ అయ్యాయ ఆరభ్యతే సర్వ వేదార్థము చెప్పడానికే ఈ అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నాడు సర్వేషు అతీత అధ్యాయు ఉక్త అర్థ అస్మిన్ అధ్యాయ అవగమ్యతే అన్ని అధ్యాయాల్లో చెప్పబడ్డ అర్థం ఏదుందో అది అధ్యాయంలో మరింత స్పష్టంగా నిర్ణయింపబడుతోంది అంటే అధ్యాయం యొక్క గొప్పతనాన్ని వివరిస్తున్నారు ఇక్కడ yogam మోక్షసన్యాసయోగం అనేది ప్రారంభమవుతున్నది ఇందులో అర్జునుడు అడుగుతున్నాడు స్పష్టంగా అని మొదటి నుంచి కూడా పట్టుకుని నువ్వు చెప్తున్న దానిలో మధ్య మధ్యలో కర్మ గొప్పదంటావా సన్యాసం అడుగుతూనే ఉన్నాడు నేను ఇప్పటికి రెండు సార్లు అడిగాడు ఇది మూడో అలాంటి ప్రశ్నే వేస్తున్నాడు నువ్వు సన్యాసం అని కొన్ని చోట్లంటున్నావు త్యాగం అని కొన్ని చోట్లంటున్నావు ఈ రెండు మాటలు వింటూ ఉంటే నాకు ఒక స్పష్టత కావాలి అనిపిస్తోంది అన్నాడు ఇక్కడ అంటే ఇంతవరకు చేసిన ప్రసంగంలో కొన్ని చోట్ల సన్యాసమని కొన్ని చోట్ల త్యాగమని మాటలు వినబడుతున్నాయి ఇక్కడ ఈ త్యాగము సన్యాసము ఈ రెండిటి గురించి నాకు యథాస్వరూపం చెప్పవయ్యా అని అడుగుతున్నాడు అర్జును వాచ సన్యాసస్య మహాబాహో తత్వమిామి వేదితుం త్యాగస్య హృషి కేశ పృథక్ కేశ నిషూదన ఎవరికైనా ఓపుకుంటే భగవద్గీత దగ్గర పెట్టుకుని అర్జునుడు కృష్ణుడిని ఎన్ని రకాలుగా సంబోధించి ఉంటాడు అది రాయండి ఎన్ని నామాలు వచ్చేవి చూడండి ఆ నామాలకి చతుర్థంతం చేసి కృష్ణుడికి పూజ చేసుకుంటు చాలు ఇంకేం అక్కర్లేదు కృష్ణనామాలన్నీ ఇందులో ఉన్నాయి ఆచార్యుడిని ఎంత ప్రేమగా పిలుస్తున్నాడు ఎంత గొప్పగా పిలుస్తున్నాడు అండి మామూలు ఆచార్యుడా ఎవడిని పొందాలో వాడే ఆచార్యుడే నిలబడ్డాడు ఇంకేం కావాలండి ఇక్కడ ఆయన వచ్చి నిలబడి మాట్లాడుతున్నాడు ఆయన ఎన్ని రకాలుగా ప్రేమగా పిలుచుకుంటున్నాడు ఇందులో మూడు సంబోధనలు ఉన్నాయి మహాబాహో మీరు ఇక్కడ వరకు గమనించండి మహాబాహో అన్న సంబోధన అర్జునుడికి కృష్ణుడు చేశాడే తప్ప కృష్ణుడు అర్జునుడు చేయలేదు ఇప్పుడు ఎవరు సైపోయింది ఒకసారి అంటే ఎంత సౌహంభావం వచ్చేసిందో ఇక్కడ మహాబాహో అనిశాడు ఆయన్ని పైగా ఎదురుగా నిలబడి ఆ చిన్ముద్ర ఒక చేత్తో పట్టుకుని మరొక చేత్తో ఆ చర్నాకాలు పట్టుకుని నిలబడగానే ఆ చేతుల అందం ఒక్కసారి చూసి ఆ అందానికి నమస్కారం చేసుకున్నాడు మహాబాహో నమస్కారం చేసుకుని తత్వం ఇచ్చామి వేదుతు దేని గురించి సన్యాసస్య సన్యాసము యొక్క తత్వం తెలుసుకోవాలనుకుంటున్నాను అదేవిధంగా త్యాగస్య త్యాగము యొక్క తత్వము కూడా తత్వం అనే మాటకి తస్య భావ తత్వం తత్వం అంటే తస్య భావ దాని యొక్క భావమే తత్వము తత్వం అనగా దాని యొక్క భావము భావం అనగా యాథాత్మ్యం ఉన్నది ఉన్నట్లు తెలుసుకున్న తత్వం అంటారు కానీ నాకు స్పష్టంగా తెలియవలసింది ఏంటంటే సన్యాసం అంటే ఏమిటి త్యాగం అంటే ఏమిటి ఈ రెండు గురించి నాకు వివరించి చెప్పవయ్యా ఎందుకంటే రెండు ఒకేలా నువ్వు వాడుతున్నావు ఒక్కొక్కసారి భేదముందేమో అనిపించేటట్లు వాడుతున్నావు అది చెప్పవయ్యా అంటే సన్యాసము త్యాగము కూడా నేను ఒకే సాధకుడికి చెప్తున్నాను అంటున్నాడు భగవానుడు చాలా జాగ్రత్తగా వినాల్సిన అధ్యాయం అంటే మరింత సారాంశంలాగొచ్చాడంటే ఎంత జాగ్రత్తగా వినాలి పదిహేడు అజ్యాలు సరిగ్గా వినలేదేమో ఇదేనా వినాలనిపించినా చాలండి ఇక్కడ అంత చక్కగా ప్రారంభిస్తున్నాడు సన్యాసము త్యాగము చెరొకరికి చెప్పింది కాదుట ఇక్కడ చెప్పబోయే సన్యాసము త్యాగము కూడాను నిష్కామ కర్మయోగికే చెప్తున్నాడు ఇక్కడ అందుకే భగవత్పాదుడు వారు ఇక్కడ పెద్ద చర్చ చేస్తారు ఇది చెప్తున్నది ముఖ్య సన్యాస గురించి కాదయ్యా గౌణ సన్యాసి గురించి అన్నారు ఇక్కడ అంటే గౌణ సన్యాసి ముఖ్య సన్యాసి తేడా అంటే ఆశ్ర ఆశ్రమాలు మూడు అయిపోయిన తర్వాత దాన్ని విడిచిపెట్టి సర్వకర్మలు విడిచిపెట్టి సన్యాసాశ్రమం స్వీకరించిన వాడు ఎవడోవాడు పరమార్థ సన్యాసి ముఖ్య సన్యాసి ఇంకా చెప్పాలంటే ఆత్మజ్ఞాని ఆత్మ అంటే అంటే వాడు స్పష్టంగా తెలిసిపోయింది కానీ వాడు కర్మలే అక్కర్లేదు వాడు కానీ కర్మల్ని పా పరిత్యజించాలి శాస్త్రప్రకారం పరిత్యజించేదాన్ని సన్యాసం అంటారు ఇష్టానుసారం వదిలేసేదాన్ని భ్రష్టత్వం అంటారు అది తెలియాలి ఇక్కడ కర్మల్ని విడిచిపెడితే భ్రష్టుడు కానీ ఆత్మజ్ఞానం కలిగి సహజంగా కర్మలు విడిచిపెట్టేవాడేవాడు వాడు సన్యాసి వాడు పరమార్థ సన్యాసి ఆ పరమార్థ సన్యాసి గురించి ఇక్కడ చెప్పడం లేదు అని భగత్వాలు స్పష్టంగా చెప్పారు ఇక్కడ ఇది మోక్షం కావాలనేటువంటి ఉద్దేశంతో సాత్వికమైనటువంటి పద్ధతిలో నిష్కామ కర్మయోగాన్ని ఈశ్వరార్పణ బుద్ధితో ఎవడు అవలంబిస్తున్నాడో వాడి కోసం చెప్తున్న శబ్దముల్లో సన్యాసము కర్మని వాడేడే తప్ప ఆత్మజ్ఞానం కలిగి కర్మలు విడిచిపెట్టిన వాడి గురించి చెప్పడం లేదు అని భగవత్పాలు స్పష్టం చేశారు ఎందుకంటే మనం సన్యాసము త్యాగం అనే మాటకు వస్తే సన్యాసం అంటే జ్ఞానయోగికి త్యాగం అంటే కర్మయోగి అని వెంటనే డిబేట్ చేసేస్తాం ఇక్కడ సన్యాసం ఆ ఉద్దేశంతో వాడలేదు జ్ఞాననిష్ఠుడైనటువంటి వాడి సన్యాసం ఈ సందర్భంలో చెప్పబట్లేదు వాడి సన్యాసం వేరు అలాంటి వాళ్ళు ఇంకా వాళ్ళు పరిపూర్ణమై వైరాగ్యంతో సన్యాసం చేయవచ్చు ఇక్కడ జాగ్రత్తగా రెండు శబ్దములు వాడు గౌణ సన్యాసం ముఖ్య సన్యాసం లుద్ధం గౌణ స సన్యాసం అంటే ఇప్పుడు చెప్పబోయే కర్మయోగి సంబంధించిన సన్యాసం ఏదైతే ఉందో అని గౌణ సన్యాసం అనాలండి ముఖ్య సన్యాసం అంటే కర్మలన్నీ శాస్త్రప్రకారం విడిచిపెట్టడం మీరెప్పుడైనా శ్రీ శ్రీ శ్రీ విధిశేఖర భారతీస్వామి వారికి ఉత్తరాధికారిగా నియమించేటప్పుడు శిష్య స్వీకారం జరిగినప్పుడు తంతు జరిగింది మీరు చూసారా అంతవరకు కూడా వేదాధ్యయనం నిత్యానుష్ఠానం చేస్తున్న వ్యక్తి ఆ కర్మలన్నీ కూడా త్యజించి సన్యసించాడు అది పద్ధతి దాన్ని ముఖ్య సన్యాసం అంటారు ఇక్కడ మనకు పరిచయం కనుక చెప్తున్నాం కానీ ఏ సన్యాసైనా అంటే వాడికి తోచిందని చెప్పి కాషాయగుడ్డ కట్టేసుకుని వచ్చేవాళ్ళ గురించి నేను చెప్పట్లేదు కానీ గురువును ఆశ్రయించి తీసుకునే సన్యాసం ముఖ్య సన్యాసం దాని పరమార్థ సన్యాసం అని అంటారు ఇది మళ్ళీ రెండు రకాలు ముఖ్య సన్యాసం రెండు రకాలు వివిధిష విద్వత్ దీని గురించి కూడా చెప్పుకున్న వివిధిష అంటే తెలుసుకోవాలి బ్రహ్మజ్ఞానమునందే నిష్ఠుడిది కావాలి ఆ నిష్ఠకి ఆ విచారణకి కర్మలు అడ్డుతున్నాయని చెప్పి తెలుసుకుని ఆ కర్మల్ని పద్ధతిగా పరిత్యజించి సన్యాసాస్త్రమ స్వీకారం చేసి నిరంతరం బ్రహ్మ విచారణం చేస్తూ శ్రవణమాన్ని ధ్యాసలు చేసేవాడు వివిధిష అలా కాకుండా బ్రహ్మమేమిటో సహజంగా తెలిసినటువంటి వాడై వీటన్నిటి పద్ధతిగా పరిత్యజించిన విద్వత్ సన్యాసి కానీ వివిధిష సన్యాసం మెట్టు విద్వత్సన్యాసం మేడ ఈ రెండు ముఖ్య సన్యాసం గౌణ సన్యాసం అంటే వాడు కర్మలోనూ ఉన్నాడు బ్రహ్మచర్యమో గార్హస్థ్యమో వానప్రస్థ్యమో ఆ కర్మలో ఉంటూ మోక్షం కావాలనుకున్నాడు మోక్షం కావాలనుకున్నాడు కనుక వీడు కూడా మోక్షమునకై కావలసినటువంటిది చేస్తాడు కనుక వీడిని వివిధిషా అనొచ్చు అది చెయ్యాలంటే చిత్తశుద్ధి కావాలి బ్రహ్మ విచారణ చేయాలంటే చిత్తశుద్ధి కావాలి చిత్తశుద్ధి కావాలి అంటే కర్మను నిష్కామంగా చేయాలి కర్మలేనిది చిత్తశుద్ధి లేదు అది నువ్వు సకరు సకామంగా చేసేవా పతనం కావు నిష్కామంగా చేసేవా చిత్తశుద్ధి వస్తుంది ఎలాగైనా కర్మను మానరాదు ఇది ఒక్కడే మన స్పష్టమైపోతే చాలా కర్మయోగంలో రెండు భాగాలు సకామ నిష్కామం ఇక్కడ ఈ ప్రధానమేది భగవద్గీతలో నిష్కామం ఎందుకంటే మోక్ష శాస్త్రం గనక కర్మంలో ఉన్నవారికి నిష్కామ కర్మయోగాన్ని అవలంబించవయ్యా మోక్షం పొందుతామని తీర్మానించడానికే పరమాత్మ గృహస్థాశ్రమంలో ఉన్న అర్జునుడికి చెప్తున్నాడు వాడు అక్కడ అక్కడ వింటున్న అధికారి వాడు కనుక బోధ అర్జునుడికి గనకనే మనందరికి అవసరమైంది ఇక్కడ అందుకని ఇద్దరు సన్యాసులు చర్చ అయితే మనకు అక్కర్లే కానీ ఒక గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి సిద్ధపురుషుడు సాక్షాత్ యోగేశ్వరేశ్వరుడు ఒక గృహస్థాశ్రమంలో ఉన్న సాధకుడికి బోధిస్తున్నాడు ఇక్కడ అది గమనించవలసిన ప్రధానమైన అంశం కనుక ఇది ఎవరికి మనందరికీ గృహస్థాశ్రమంలో ఉన్న వారికేగా కనుక వాళ్ళకి చెప్పేటప్పుడు సన్యాసం గురించి ఉపన్యాసం ఎందుకు మధ్యలో అదొకటి ఉంది నాయన కర్మలు విడిచిపెట్టినటువంటి వాడు అలా ఉంటాడు అందుకే సహజంగా బ్రహ్మజ్ఞాని వాడు కూడా సన్యాసి కావచ్చు వాడు సన్యాసాశ్రమం స్వీకరించకపోయినా వాడు లోకసంగ్రహార్థం అంటకుండా కర్మ చేస్తాడు అలాంటి వాడు జనకాదుడు అర్జునుడు అటువంటి వాడు కాలేదు ఇంకా కానీ జనకాదులు నువ్వు ఆ స్థితి రావాలి అంటే అంటే సన్యాసం అనేది ఒక ఆశ్రమ స్వీకారం మాత్రమే కాకుండా సన్యాసం అనే స్థితిని నిష్కామ కర్మయోగి సిద్ధదశలో పొందవచ్చు అప్పుడు వాడిని కూడా పరమార్థ సన్యాసం ఇది తెలుసుకోండి పరమార్థ సన్యాసం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ఎందుకంటే విద్వత్ సన్యాసం అయిపోయాడు కదా విద్వాంసుడు అయిపోయాడు అంటే బ్రహ్మం స్థితిలో ఉండిపోయాడు వాడు అటువంటి వాళ్ళు అనేక మంది మహాత్ముల గురించి మనం చెప్పుకున్నాం గృహస్థాశ్రమంలో ఉంటూ కూడా ఆ స్థితిని పొందినటువంటి వారు ఋషుల్లో వశిష్టాదులు అటువంటి వారే గృహస్థాశ్రమంలో ఉన్న కానీ వాళ్ళు కర్మలు చేశారు ఎందుకు లోకసంగ్రహార్థం నిష్కామకర్మయోగ కర్మ ఎందుకు చేస్తాడు ఈశ్వరార్థం నిష్కామకర్మయోగ చేసి ఈశ్వరార్థం చిత్తశుద్ధ్యర్థం రెండు కోసం చేస్తాడు సిద్ధి పొందిన వాడు కర్మ చేశాడు అంటే కేవలం లోకసంగ్రహార్థం జనకాదయ ఆ మాటకు వస్తే నేను నేను అలాగే చేస్తున్నా అన్నాడు కృష్ణుడు ఆయన యోగులకి యోగి బ్రహ్మమే తాను బ్రహ్మజ్ఞానే లోకసంగ్రహార్థం కోసం చేస్తే బ్రహ్మమే తానే పరమాత్మ కూడా అవతరిస్తే లోకసంగ్రహార్థం చేస్తున్నాడు కదా అది మర్చిపోరాదు మొదటి చెప్పిన బేబీ కూడా కనుకనే ముఖ్య సన్యాసం అనేటువంటిది జనకాదుల్లో ఉన్నదే వాళ్ళు సన్యాసాస్త్రం స్వీకరించకపోయినా కానీ సన్యాసాస్త్రం స్వీకరించిన వారిలో మాత్రం వివిధ విద్వత్ చెప్పబడుతుంది ఈ రెండు ముఖ్య సన్యాసంలో మనం చెప్పుకుంటున్నాం ఇప్పుడు గౌణ సన్యాసం అంటే కర్మయోగంలో ఉన్నవాడిని ఉద్దేశం చెప్పేది అది ఇందులో వివరిస్తున్నాడు ఎందుకంటే మోక్ష సన్యాస స్థితి ఏంటంటే వాడు కర్మలు విడిచిపెట్టం కాదు కర్మలు వాడిని విడిచిపెడతాం నేను కర్మలు విడిచిపెట్టాను నేను కర్మలు విడిచిపెట్టా అంటే వాడు విడిచిపెట్టానన్న భావాన్ని విడిచిపెట్టట్లేదు సరిగ్గా మోక్ష సన్యాసే అర్థం విడిచిపెట్టానన్న భావాన్ని వాడు విడిచిపెట్టట్లేదండి అంటే ఇదివరకు తగిలుంది అనే భావం వాడి తగిలుందిగా ఇంకా వాడికి ఇంకే ఉంటుంది ఎలా విడిచిపెడతారంటే కర్మ సహజంగా వదిలేస్తుంది రండి ఎలా విడిచిపెడుతుంది అంటే చిన్న మాటలతో చెప్పే మా రామకృష్ణ బ్రహ్మంస చాలా అద్భుతంగా చెప్పాడు ఒక ఆయన పుస్తకం చదువుతూ చదువుతూ నిద్రపోతాడు కొంతమంది భగవద్గీత పట్టుకొస్తూ మధ్యలో పుస్తకం జారిపోతుంది ఎందుకు జారిపోయిందో మీకు ఎదురు సేడా ఆ నిద్ర వచ్చినప్పుడు సహజంగా జారిపోతుంది పుస్తకం కానీ జార్చేయాలని జార్చేయడు అలాగైతే నిద్ర వచ్చినప్పుడు చేతిలో చదువుతున్న పుస్తకం జారిపోయిందో అదేవిధంగా సిద్ధదశలోకి వచ్చిన వాడు కర్మ తనంతతను జారిపోతుంది అయ్యాడి ఇక్కడ ఆ విషయం మనం యోగ వాసిష్టంలో చెప్పుకున్నా ఆ శ్లోకం ఒక్కసారి గుర్తు చేస్తున్నా నకర్మాణి త్యజేద్యోగి కర్మభిస్త్యజ్యతే హ్యసౌ కర్మణో మూలభూత సంకల్పస్యవ నాశత అన్నాడు యోగ అంటే యోగి అయినటువంటి వాడిని సిద్ధ పురుషుడు అంటే ఆత్మసిద్ధి పొందినటువంటి ముక్తి పొందిన జీవన్ముక్తుడు అతడు కర్మల్ని త్యజించడు కర్మలే ఆయన్ని త్యజిస్తాయి అదే కర్మలు త్యజించేను అంటే ఆ భావం ఇంకొందని అర్థం ఇక్కడ అది కూడా అడిగలేదు అంత సగజంగా వెళ్ళిపోయింది తను ముక్తస్థితికి వెళ్ళిపోయాడు ఇంకా ఇదివరకు తను కర్మ చేయడం ఇవన్నీ కూడా భ్రాంతివే ఇంక దాన్ని తలచుకుంటాడండి తలంపేలేదు వాడికి తలంపును కూడా దాటిపోయాడు వాడి ఇక్కడ మనస్సే లైమైపోయాయిక ఇంక దాని తలంపులు ఎక్కడుంటాయి అదే మోక్ష సన్యాసం మాట అర్థం చేసుకోవడానికి కూడా మనో లైమైపోయిన తర్వాత ఇదివరకు బంధిత్తుండావం ఉంటుందా ఏ జన్మలో బంధితులువి ఏ జన్మ గుర్తుంచుకుంటావు అన్నీ కల్పితమైనప్పుడు ఏదున్నది కనుక ఆ బా బంధింపబడ్డానన్న భావం కూడా లేని స్థితి అక్కడికి వెళ్ళిన వాడికి అసలు కర్మలకు మూలమైన సంకల్పాలే నశించిపోయే కనుక అతన్ని కర్మలు విడిచిపెట్టేయన్నాడు గొప్ప భావం చెప్పినట్టు ఇక్కడ కర్మణో మూలభూతస్యా సంకల్పస్యే నాశత యోగ వాసి వాక్యం అందుకే ఇక్కడ చెప్తున్నది ఎవరికి ముందు ఎవరికి చెప్తున్నారు ఎవరికి చెప్తున్నారో తెలిస్తే మధ్యలో చెప్పే సన్యాసము త్యాగము చెరో ఇద్దరికి చెప్పాడనకుండా ఒక్కడికే బోధ చేస్తున్నాడు అంటే ఎవడైతే మోక్షం కోసమై కర్మయోగాన్ని అవలంబిస్తాడో వాడిని ఉద్దేశించే సన్యాసము త్యాగం అని రెండు శబ్దాలు ఇక్కడ భగవానుడు చెప్తున్నాడు శ్రీ భగవానువాచ న్యాసమే సన్యాసం అంటే ఏమిటో అంటే ఏమిటో మొదటి శ్లోకంలోనే చెప్తున్నాడు జాగ్రత్తగా వినవలసిందండి ఇక్కడ కామ్యానా కర్మణాం న్యాసం సన్యాసం కవయో విదు సర్వకర్మ ఫల త్యాగం ప్రాహుస్త్యాగం విచక్షణ కవయ విచక్షణ రెండు పదవులు వేసాడు ఇక్కడ కవులు కవులకు తెలిసే యా ఇదే సన్యాసమని విచక్షణలకు తెలిసే యా ఇదే త్యాగమని అని అంటే కవులు కొందరు విచక్షణలు కొందరు ఉండరు అక్కడ కవులు విచక్షణలు ఒక్కరే తెలుసుకోవాల్సింది ఇక్కడ కవులు అంటే సత్యం తెలిసిన వారు ఇది ఒక్కటి ఈ అర్థం ఇక్కడికిది అంటే కవులు అంటే మనం ఆ మధ్య కవిత్వం రాశారని మనం కవర్న్నారు కదా అంటే అక్కడదే అంటుంది వ్యవహారంలో ఇక్కడ అర్థం ఏంటంటే కవులు అనగానే క్రాంతదర్శి సమ్యక్ దర్శన శక్తి కలవాడు ఇది సరిగ్గా నిర్వచనం సమ్యక్ దర్శనం ఇప్పటికి పదిహేడు అధ్యాయాల్లో సమ్యక్ దర్శనం అనే మాట ఎన్ని మార్లు వాడుంటాము అంత శ్రద్ధగా ఎక్కడ విన్నావాడు బాబు ఎన్ని మార్లు వాడుంటాం లెక్క కడితే పలుమార్లు వాడాం సమ్యక్ దర్శనం అంటే అసలైన చూపు సంపూర్ణమైన చూపు అంటే ఆత్మజ్ఞానం అనర్థం ఇక్కడ కానీ కవులంటే ఆత్మజ్ఞానవేత్తలు వాళ్ళు విచక్షణులు అంటే ఇది అనాత్మాని పరిహరించదు ఆత్మాను పట్టుకున్నారు కనుక వారు విచక్షణలు కానీ విచక్షణలన్నా కవులున్నా ఒకటే పైగా విచక్షు విశేషమైన చక్షువు కూడా వాడుకున్నది అందుకే వారికి విచక్షణ లక్షణం వచ్చింది వేరు చేసి చూడగలిగిన వివేచనాశక్తి వాడుకున్నది అలాంటి విచక్షణ లక్షణం కలిగిన కవులు ఏమంటారంటే సన్యాసం అంటే ఇది త్యాగం అంటే ఇది అని చెప్తాను వివరిస్తున్నాడు ఇక్కడ సన్యాసం బాగా తెలుసుకోవాల్సింది నిష్కామ కర్మయోగంలో ఉంటూ మోక్షం కావాలనుకున్న వాళ్ళకి సన్యాసం అంటే కామ్యానా కర్మణాన్యాసం సన్యాసం కామ్య కర్మలు విడిచిపెట్టేటే సన్యాసము అన్నాడు ఇక్కడ అంటే కోరికలకై చేసే కర్మలు కొన్ని ఉంటాయి విధిగా చేయవలసిన కర్మలుంటాయి నీ కోరికున్నా లేకపోయినా చేయవలసిన కర్మలు కొన్ని ఉంటాయండి ఇక్కడ కోరికలతో చేసే కర్మలు కొన్ని ఉంటాయి అయితే కోరికలతో చేసిన కర్మలు కూడా శాస్త్రమే చెప్పింది పుత్రుడు కావాలంటే పుత్రకామిష్టి చెయ్యు అదేవిధంగా స్వర్గకామం జ్యోతిష్ఠోమం యజేత స్వర్గకాముడైన వాడు జ్యోతిష్ఠోమ యాగాన్ని చేయాలి అలా ఒక్కొక్కదానికి యశక్కాముడైన వాడు ఏం చేయాలి ధనకాముడైన వాడేం చేయాలి ఆరోగ్య కాముడేమి చేయాలి ఇవన్నీ కూడా శాస్త్రంలో చెప్పారు అలాగే వివిధ లోకాల్లో సుఖాల కోసం ఇవన్నీ వేదాల్లో చెప్పిన కర్మలు ఇవి కామ్య కర్మలు ఇవి చేస్తే ఆ ఫలితాలు వస్తాయి ఆ ఫలితాలు సంపూర్ణములు కావు గనుకనే వాటి తర్వాత మళ్ళీ దుఃఖాలు వస్తూనే ఉన్నాయి మన ఇక్కడ అడుగుతున్న ఫలితం ఏంటి సంపూర్ణ ఫలమైన మోక్షం అదే కావాలంటే మాత్రం సన్యాసైపోవాడు కర్మ చేసేవాడే కామ్యకర్మలు విడిచిపెట్టే అన్నాడు కామ్యకర్మలు విడిచిపెడితే మన శాంతిగా ఉంటుందండి ఇక్కడ ఎందుకంటే సగానికి సగం గోలు వదులుతుంది అప్పుడు నువ్వు ఆత్మవిచారణో భగవద్భక్త మరింత చేసుకోగలవు అవునా లేదా ఒక పనిలో ఎంగేజ్ అయితే మరో పని చేయలేం అంతే కదండి దాని పెద్ద చెప్పుకోవడానికి ఉంది టీవీ చూస్తే మంట వండలు ఈ పనులు ఉన్నావు కానీ ఆ పని చేయలేదు దానికి అలాగే నువ్వు కర్మలు పెంచుకుంటూ పోతూ ఉంటే భగవత్ చింతన చేయలేవు పరమాత్మ ఏంటంటే విచారణ చేయలేవు అని కామ్యకర్మలు విడిచిపెట్టు అంటే శాస్త్రం చెప్పిన కామ్యకర్మలు విడిచిపెట్టడం ఒకటి అదేవిధంగా కోరికల కోసం నువ్వు వెంపర్లాడే లౌకిక లంపటాలు కూడా విడిచిపెట్టాలి ఇది తెలుసుకోండి ఇక్కడ వీడికి అంతా ఇది కాకపోతే అది కాకపోతే అది కాకపోతే ఇది పెరుగుతూనే ఉంటుంది కనుక నీకు తీరికి ఎప్పుడు ఉండదు ఆత్మ చిత్తరికి బిజీ అండి బిజీ అండి గజిబిజి అండి ఇక్కడ అంత కన్ఫ్యూజనే ఏమీ లేదు దానితో నిన్ను నువ్వు అలాగ కూర్చుంటే సోమరు అయిపోతావు కానీ ఏదో పని కల్పించుకున్నావు కానీ నిష్ప్రయోజనం పని కనిపించుకుంటున్నావు కానీ కామ్యకర్మలు అంటే శాస్త్రము చెప్పిన కామ్యకర్మలతో పాటు సాధకుడు గ్రహించవలసినది అనవసరంగా కోరికలు పెంచుకుంటూ వాటి కోసం చేసుకుని పోగు చేసుకునేటువంటి అనవసరపు భిజి ఏది ఉందో అవి కామ్యకర్మలే ఈ కామ్యకర్మల్ని కామ్యానాం కర్మణాం న్యాసం న్యాసం అంటే పరిత్యాగం ఇది అర్థం ఇక్కడ దానినే సన్యాసం అనాలి కామ్యకర్మలు విడిచిపెట్టేవి కానీ కర్మలు విడిచిపెట్టిన సన్యాస గురించి నువ్వు మాట్లాడుతున్నావు అన్ని కర్మలు విడిచిపెట్టి సన్యాసాశ్రమం స్వీకరించడం అదేదో గొప్పది కానీ సన్యాస బెటర్ అండి అంటున్నావా కాదు భ్రష్టుడు అయిపోతుంది జాగ్రత్త అది దాని పద్ధతులు ఉన్నాయి వేరే ఒక పనిచే నీకు సన్యాసం మీద అంత మమకారం ఉంటే ఎంతకన్నా విడిచిపెట్టేస్తాను విడిచిపెట్టేస్తాన్ని కామ్య కర్మలు విడిచిపెట్టేవయ్యా అన్నాడు ఇక్కడ కామ్యకర్మలు రుచిపెట్టే సన్యాసం అయిపోతుంది మరి త్యాగం అంటే కామ్యకర్మలే కాకుండా అలాగే అది విడిచపెట్టే సగనం అయిపోయింది ఇక బిగిలిన కర్మలు విధియుక్త కర్మలు ఉండిపోయాయి వాటిని నిత్య నైమిత్తిక అని రెండు విభాగాలు చేయాలి ఈ నిత్య నైమిత్తిక కర్మలు ఏవైతున్నాయో అవి విడిచిపెట్టేయి అంటే ఎలాగా విడిచిపెట్టకపోతే ఎలాగా అంత బాగా చెప్పాడు కామ్యకర్మలు విడిచిపెట్టే అప్పుడు కర్మలు విడిచిపెట్టే సగ నేను నిత్య కర్మలు సర్వకర్మలు సర్వమైన నిత్య నైమిత్తిక కర్మల యొక్క ఫలాన్ని విడిచిపెట్టు అప్పుడు త్యాగివైపోతావు కానీ సర్వకర్మ ఫల త్యాగం ప్రాహుస్త్యాగం విచక్షణ మొట్టమొదటి మాట అంత చక్కగా చెప్పాడు కానీ సన్యాసం ఒకరికి త్యాగం ఒకరికి బోధించట్లేదు ఆయన సన్యాసము త్యాగం కూడా ఒకరికే బోధిస్తున్నాడు ఎవరికి మోక్షం కావాలనుకున్నవాడికి అందుకు ముముక్షువుకి చెప్తున్నాడు విషయం అన్నారు భగత్పాల్ వారు అది కూడా నిష్కామ కర్మ యోగానుష్ఠాన పరుడైన ముముక్షువుకి చెప్తున్నాడు అన్నారు ఎంత లోతుగా అర్థం చేసుకుంటే ఈ మాట రాయగలరండి అందుకే ఆదిశంకరుడు ఆదిశంకర్లే ఆయన అంత స్పష్టంగా చెప్పాడు ఇక్కడ ఇది అర్జునుడికే బోధిస్తున్నాడు ఆయన ఇది నాయన సన్యాసం అంటే ఇది త్యాగం అంటే ఇది ఈ రెండూ కూడాను తెలుసుకోవాల్సినవి కొందరు ఏమంటారంటే ఇక్కడ కృష్ణుడు చెప్తున్నది ప్రధానంగా నిర్వచనం చెప్పేశాడు డిఫరెంట్ ఒపీనియన్స్ చెప్తున్నాడండి వీళ్ళందరూ గొప్పవాళ్లే అందరూ మనీషినిహ శాస్త్రవేత్తలే గొప్పవారే వారు ఆ పద్ధతులు తీసుకొల్లారు గొప్ప పొంది గొప్ప పద్ధతిని పొందారు కానీ నేను నా అభిప్రాయం చెప్తున్నాను వీణు అన్నాడు కృష్ణుడు ఎంత గొప్పవాడు వీళ్ళ ఒపీనియన్ ఇది వాళ్ళ ఒపీనియన్ ఇది అని తీసుకున్నాడు ఎవరు ఒపీనియన్ తీసుకున్నాడంటే ఎవరు శాస్త్రబద్ధంగా అనుష్ఠించారో వారు ఒపీనియనే తీసుకున్నాడు ఇక్కడ అంతేగాని నాస్తికుడు ఒపీనియను తామసకర్మ చేసేవాడు ఒపీనియను పలానా రాక్షసుడు ఒపీనియను తీసుకోవట్లేదు ఆయన ఇక్కడ చెప్పేవాళ్ళందరూ గొప్పవాళ్ళని చెప్తున్నాడు చెప్పి నా అభిప్రాయం నీకు చెప్తున్నాడు అంటే వాళ్ళని తీసిపారే వాళ్ళ స్వభావరీత్యా వాళ్ళు శాస్త్రములో చెప్పిన ఆ మార్గాన్ని అనుసరించారు వీడు అనుసరించాడు నేను నీకు చెప్తున్నది ఏమిటంటే అది నీకు ఏది అవసరమో అది చెప్తున్నాను విను అని చెప్పడం ఒకటి పైగా నా అభిప్రాయం అంటే అవి చేసేవాళ్ళు అవి చేస్తారు కానీ అవి చేసినా చేయకపోయినా ఇది చేస్తే బాగని నా అభిప్రాయం అన్నాడు చాలు కృష్ణాభిప్రాయం ఈశ్వరాభిప్రాయం అది పైగా అలాంటి అభిప్రాయం చెప్పగలిగిన సమర్థత ఎవడికుందో వాడే ఈశ్వరుడు ఇంకెవడు వాడు మాత్రమే చెప్పగలడు అందుకే ఇక్కడ ఒక్కొక్కరు కొంతమంది నేను ఇప్పుడు ఏం చెప్పాను నీకు చెప్పండి అని అడిగాడు అర్జునుడు అడిగాడు ఆయన శ్రద్ధగా విన్నాడు కనుక అడగక్కర్లేదు ఏమని చెప్తున్నాడు అంటే కామ్యకర్మలు విడిచిపెట్టట సన్యాసము సర్వకర్మల యొక్క ఫలాన్ని విడిచిపెట్టుట త్యాగము ఈ రెండు సర్వకర్మలు అనగా నిత్యనైమిత్తిక అది సర్వకర్మలు నిత్యకర్మలు అనేకం ఉన్నాయి నైమిత్తికములు అనేకం ఉన్నాయి ఇవి మనిషి చేసి తీరాలి నిత్యనైమిత్తికాలు వాటన్నిటిని నువ్వు ఎన్ని నిత్యకర్మలు చేయి నేను నైమిత్క కర్మలు చేయి వాటన్నిటి యొక్క ఫలాన్ని త్యజిస్తే త్యాగం అంటారు కొందరు ఏమంటారు అంటే అసలు నిత్యనైమిత్క కర్మలు కూడా బంధహేతువులే కర్మ అంటేనే బంధిస్తుంది కర్మ లేకపోతే జన్మే లేదు కర్మ వల్లే జన్మొస్తుంది ఎందుకంటే కర్మణ బధ్యతే జంతువు అని ఉపనిషత్వాక్యం ఉంది సన్యాస ఉపనిషత్తు ఉపనిషత్తులు ఉంది వాక్యం కర్మ చేత బంధింపబడుతుంది జంతువు అటువంటిప్పుడు కర్మలు అన్ని బం లోపాలు ఉంటాయి కర్మలు బంధిస్తాయి కానీ అన్ని కర్మలు విడిచిపెట్టడమే చాలా మంచిది అని కొందరు మేధావులు అంటారు అంటున్నాడు చూడండి త్యాజ్యం దోషవత్ ఇతకే కర్మ ప్రాహుర్మనీషిణ మనీషిణ అంటే మేధావులు అని అర్థం ఇక్కడ మేధావులు అంటే ఎప్పుడైనా తెలుసుకోవాల్సింది ఆత్మానాత్మ వివేకవంతులు కృష్ణుడి దృష్టిలో భగవద్గీత దృష్టిలో మేధావి అంటే వాడు అంతేగాని బోల్డ్ పేపర్ సబ్మిట్ చేసాడు అని అంత పేటెంట్లు ఉన్నాయి వాడు మేధావి అని చెప్పడం కాదు ఇక్కడ మేధావి అంటే ఆత్మానాత్మ వివేకం కలిగిన మేధావి వేదాంత శాస్త్ర పరిభాషలు భగవద్గీత పరిభాషలు కొందరు మనీషులు లేమ మనీషులు ఏమంటారంటే కర్మల్ని విడిచిపెట్టాలి ఎందుకంటే దోషవత్ త్యాజ్యం దోషవత్ ఇది ఏకే ఏకే అంటే ఇందాకే చెప్పుకున్నాం తాగే కొంతమంది అని అర్థం ఇక్కడ కొంతమంది మనీషులు ఏమంటారంటే మేధావులు కర్మలన్నీ దోషములతో ఉన్నాయి కనుక త్యాజ్యం విడిచిపెట్టవలసినదే నిత్యం కాదు నైమిత్తికం కాదు అందుకే సన్యాసులు అవన్నీ విడిచిపెట్టేస్తారు సన్యాసి సంధ్యావనం లేదు వేదాధ్యయనం లేదు అందుకే నేను యజ్ఞం చేస్తాను కూర్చొని ఆచమని చేయడానికి లేదు సన్యాసి తెలుసుకోండి ఇక్కడ యజ్ఞదాన తపస్సులన్నీ కూడాను సన్యాసికి లేవు సన్యాసికి విచారణ అందుకే సన్యాసి అయినటువంటి వాడు ఇవన్నీ విడిచిపెట్టేయాలి విడిచిపెట్టేస్తే ఎందుకు విడిచిపెట్టాలంటే అవన్నీ దోషములే ఎంత కాదన్నా అవి బంధిస్తాయి కర్మ బంధిస్తుంది కనుక అని కొందరు అంటారయ్యా ముందు చెప్పేసింది దీన్ని కలుపుకోకూడదు కొందరు అభిప్రాయం ఇది కొందరు ఏమంటారంటే అన్నీ విడిచిపెట్టచ్చు కానీ యజ్ఞదాన తపక్కర్మన త్యాజ్యం ఇది చేపరే మరికొందరు ఏమంటారంటే యజ్ఞదాన తపక్కకర్మలు మాత్రము విడిచిపెట్టరాదు అని చెప్తారు మరికొంతమంది ఇప్పుడు మొదటి అభిప్రాయం ఏంటి ఏ కర్మ సరే విడిచిపెట్టేయాలి కొంతమంది అభిప్రాయం ఏంటి యజ్ఞదాన తపకర్మలు మాత్రం ఆచరించి తీరాలి ఇలా రెండు రకాల అభిప్రాయాలు ఉంటాయి ఇప్పుడు ఈ రెండు అభిప్రాయాలు జాగ్రత్త గుర్తుపెట్టుకోండి మరి కృష్ణుడి అభిప్రాయం చెప్పాలి కదా ఇప్పుడు నిశ్చయం సృడిమే తత్ర త్యాగే భరత సత్తమా నేనేం చెప్తున్నాడు త్యాగం అంటే విడిచిపెట్టుట గురించి నేను చెప్పే మాట ఏమిటి అన్ని కర్మలు విడిచిపెట్టేయాలా యజ్ఞదాన తపకర్మలు మాత్రం ఆచరించాలా నా అభిప్రాయం చెప్తున్నాను విని ఉన్నాడు ఇక్కడ అంటే రెండూ కాక మూడు చెప్తున్నాను కాదు ఇక్కడ రెండిట్లో సమన్వయం చూపిస్తున్నాడు ఇక్కడ ఎలా సమర్థిస్తున్నాడో చూడండి రెండూ కూడా శాస్త్ర సమ్మతమైన గనక ఆ రెండూ కాదని కొత్తది చెప్తాడా శాస్త్రవిరుద్ధమైనది పరమాత్మ చెప్పడు అది ఎంత అందంగా సమన్వయిస్తున్నాడు నిశ్చయం శృణుమే నా నిశ్చయాన్ని చెప్తున్నాను విను అంటున్నాడు కృష్ణుడు కృష్ణుడు నిశ్చయం ఏంటో తెలుసుకోవాలని మరి ఉత్సాహం ఉంటుందిగా అర్జునుడు మరి కొంచెం ముందుకు జరిగాడు ఏం చెప్తాడా కృష్ణుడు చెప్తున్నాడు తత్ర త్యాగే అక్కడ త్యాగ విషయంలో నా నిశ్చయాన్ని శృణవయ్య శృణు వినవయ్యా భరతసత్తమా పురుష వ్యాఘ్ర ఏమి సంబోధనలో భరతసత్తమా పుట్టిన గొప్పవాడా ఏంటంటే అంత గొప్పవాడా కాకపోతే భరతవంశంలో పుట్టిన ఏ ఒక్కరికీ లేని భాగ్యం పరమాత్మ ఎదురుగా నిలబడి బ్రహ్మ విద్యను పొందడం అంతకంటే భరత సత్తముడు అన్నాడు ఇంకే సరిపోతుందండి ఇక్కడ పైగా కృష్ణుడినే ఎంచుకున్నాడు ఒక్కడివి చాలే అన్నాడు ఒక్కడు చాలు అండి పాదాలకు దండం పెట్టచ్చు ఇక్కడ కృష్ణాను ఒక్కడువి చాలు ఆ మాట చాలు పరమాత్మ ఒక్కడు చాలు అనుకునేవాడే వాడి పాదాలకు దండం పెట్టాలి ఎంతమంది ఉంటారు అందుకే అర్జునుడు భాగవతోత్తముడు ఆయన పాదాలకు నమస్కరించుకోవాలి పరమాత్మని మాత్రమే ఎంచుకున్న మహాత్ములు ఆయన ఇక్కడ అందుకు భరత సత్తముడు పురుషవ్యాఘ్ర నువ్వు సామాన్యుడివి కావు వీరుడివి వీరుడు అనగానే తెలుసుకోవాల్సింది ఏంటంటే అనాత్మ విశ్వాల్ని ఇంద్రియాలని నిగ్రహించి పరమార్థం పొందడానికి తగ్గ వేరత్వం ఉంది గనక నువ్వు పురుషవ్యాఘ్రుడివి అందుకు పురుషవ్యాఘ్ర భరత సత్తమా నిశ్చయసురును నా నిశ్చయాన్ని చెప్తున్నాను విను పైగా త్రివిధ త్యాగ సంప్రకీర్తిత త్యాగం కూడా మూడు రకాలుగా ఉంటుంది సుమా అన్నాడు ఇక్కడ ఎలాగంటే తామసాది ప్రకారై త్రివిధి అంటే తామస రాజస సాత్విక త్యాగములను మూడు ఉంటాయిట అంటే కర్మలు విడిచిపెట్టేసిన వాళ్ళలో కూడా మూడు వెరైటీలు ఉంటారండి ఇక్కడ మీరు ఇప్పుడు వెతికితే కర్మను విడిచిపెట్టే మహాత్ములు చాలామంది కనబడతారు ఈ భూమి కర్మను విడిచిపెట్టిన మహాత్ములు చాలామంది ఉంటారు వీళ్ళందరూ సన్యాసులా త్యాగులా పొరపాటు పడతావేమో కర్మను విడిచిపెట్టారు కానీ త్యాగులు అనే ఆ త్యాగులకు వేరే టైట్లు ఇస్తాను తర్వాత నేను వాళ్ళల్లో మూడు రకాలు ఉంటారు త్యాగులు కనుక నా నిశ్చయం చెప్తున్నాను మూడు రకాల త్యాగులుంటారు కానీ నిజమైనటువంటి త్యాగం ఏదో చెప్తున్నాను విను అన్నాడు యజ్ఞ దాన తపకర్మ నత్యాజ్యం కార్యమేవ తత్ యజ్ఞము దానము తపస్సు ఈ కర్మను ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టరాదు ఎవరు మళ్ళీ జాగ్రత్తగా ఉండాలండి ఇక్కడ కర్మలో ఉన్నవారు సకామంగానైనా నిష్కామంగానైనా కర్మలో ఉన్నవారు యజ్ఞదాన తపక్కకర్మలు విడిచిపెట్టరాదు సన్యాసి గురించి ఇక్కడ చెప్పట్లేదు మళ్ళీ చెప్తున్నాను ఇక్కడ అందుకే యజ్ఞదాన తపక్కకర్మ నత్యాజ్యం విడిచిపెట్టరాదు అని చెప్పడమే కాదు కార్యమేవ తత్ అది చేసి తీరవలసినదే కానీ మూడింటి కలిపి ఒకటే కర్మని నడుచోండి యజ్ఞదాన తప కర్మలు మూడు కాదుట మూడు కలిపి కర్మ అంటే మూడింటిలో ఒకటి కాదు మూడు ఉండాలి యజ్ఞము దానము తపస్సు ఈ మూడు కర్మలు కలిపి ఒకే కర్మగా చెప్పి యజ్ఞదాన తప తపోరూపమైన కర్మని న విడిచిపెట్టరాదు అది తత్ కార్యం అది కార్యం మాత్రమే లేదా అది మాత్రమే కార్యం అది చేసి తీరవలసినదే ఒకటి విడిచిపెట్టరాదని చెప్పడం రెండవది చేసి తీరవలసిందే అని చెప్పడం ఉపదేశం రెండు పద్ధతులు ఆ విడిచిపెట్టరాదనే మాటని దృఢం చేస్తుంది చేసి తీరవలసినదే అనే మాట ఇక్కడ ఎందుకు చేయాలయ్యా ఎందుకంటే నీకు ఇక ఆత్మజ్ఞానం కలగలేదుగా కావాలని కోరుకుంది ఆత్మజ్ఞానం అంటే ఆత్మేనేటువంటి అనుభవ స్థితి చెప్తే అర్థం చేసుకోవడం వేరండి అది వివేకస్థితి అనుభవ స్థితి అది ఆత్మజ్ఞానం అది కలగనంత వరకు కూడా యజ్ఞదాన తపక్కకర్మలు విడిచిపెట్టరాదు అయితే ఆ జ్ఞానం ఎవరికి కలుగుతుంది మళ్ళీ చెప్తున్నాం అడుగుతున్నాం చిత్తశుద్ధుని వాళ్ళకు కలుగుతుంది చిత్తశుద్ధి లేని వాళ్ళకు కలగదు కానీ యజ్ఞదాన తపఃకర్మలు చిత్తశుద్ధిని ఇస్తాయి అది చెప్తున్నాడు యజ్ఞదాన తపశ్చైవ పావనాని మనీషిణాం మళ్ళీ మనీషిణాం శబ్దం వచ్చింది అక్కడ ఎక్కడ చెప్పుకున్నా మనీషి శబ్దానికి అర్థం ఇందాకే ఒక్క శ్లోకం కింద అప్పుడు మర్చిపోతేలాగా మేధావులు మేధావులు అంటే ఆత్మానాత్మ వివేకము కలిగిన వారు మేధావులు అటువంటి మేధావులు అంటే వాడికి ఆత్మ జ్ఞానం రాలేదు కానీ ఆత్మ అంటే ఏమిటో అనాత్మేంటో తెలిసి ఆత్మని పొందాలి అనగా పరమేశ్వరుని పొందాలి ఆత్మనగా అనేది మళ్ళీ సరే నిద్రపోదాం అనుకోవద్దు ఆత్మనగా భగవంతుడే ఇక్కడ మరొకడు కాదు ఆ పరమాత్మను పొందాలి అనే బుద్ధి ఎవడుకుందో వాడు మనీషి అటువంటి మనిషి యజ్ఞదాన తపకర్మలు విడిచిపెట్టారు ఎందుకంటే పావనానీ అవి విశుద్ధీకరణాన్ని అన్నాడు ఇక్కడ అంటే విశుద్ధకరణాన్ని శుద్ధం చేస్తాయి ఆత్మను అంటే అంతఃకరణాన్ని శుద్ధం చేస్తాయి కనుక యజ్ఞదాన తపకర్మలు మానరాదు అంటే నిత్యనైమిత్తికములైనటువంటి యజ్ఞదాన తపకర్మలు మానరాదు ఇది నా అభిప్రాయం ఉన్నాడు ఇక్కడ ఎందుకు మానరాదు చిత్తశుద్ధిని ఇస్తాయి కనుక చిత్తశుద్ధి దేనికి మోక్షానికి అవసరం గనక కానీ మోక్షానికి చిత్తశుద్ధి కావాలి చిత్తశుద్ధి కావాలంటే ఇవి చేయాలి అది నా ఎందు ప్రేమతో నాకు అర్పించాడు అనుకో తొందరగా ఇస్తానన్నాడు ఇక్కడ తెలుసుకోవాల్సింది అందుకే అది చాలా ప్రధానమైనటువంటి అంశం ఈశ్వరార్థం అందుకే యజ్ఞదాన తపకర్మలు మానరాదు అని భగవాను శాసించాడు అంతేగా నాలుగు వేదాంత వాక్యాలు వినగాని సంజావనం మానేయాలని పూజలు మానేయాలని అనిపించింది అంటే భ్రష్టత్వంకి మార్గం వేసుకుంటున్నాం అని ఇక్కడ అది స్పష్టంగా భగవాను ఇక్కడ చెప్తున్నాడు పైగా యజ్ఞదాన తపస్సు అయివ అనే మాట ఎందుకన్నాడు ఏవ అంటే యజ్ఞదాన తపస్సులను మూడు కర్మలే అని చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే మిగిలిన కర్మలు దీనికి ఎందుకు తీసుకురాకు అని చెప్తున్నాడు ఇక్కడ అంటే కామ్యకర్మలన్నీ లాక్కొచ్చి ఇక్కడ పెట్టకు యజ్ఞదాన తపస్సు దృష్టిలో యజ్ఞదాన తపస్సు లేదు నిత్య శబ్దం వాగు వాడిని వరకు వాడలేదు యజ్ఞదాన తపస్సులు ఆయన దృష్టిలో ప్రధానంగా చెప్పబడుతున్నాయి ఇదే కర్మ అంటే అందుకే దాని గురించి గత అధ్యాయంలో అంత ఉపన్యాసం ఇచ్చాడు ఇక్కడ యజ్ఞదాన తపస్సులు ఎప్పుడూ మానరాదని చెప్పడం కోసమే సాత్విక యజ్ఞ తామసయజ్ఞ రాజేశజ్ఞ సాత్విక తపస్సు రాజస్ తమస్ తపస్సు తామస తపస్సు అలాగే సాత్విక దాన రాజసదాన తామస దానాలు ఎందుకు చెప్పాడు ఆ మూడు మనం ఎప్పుడు విడిచిపెట్టరాదని చెప్పడానికే చెప్పాడారు ఏ మూడు సాత్విక రాజస్ కాదు యజ్ఞదాన తపస్సులు ఇక్కడ అందులో సాత్విక యజ్ఞ సాత్విక దాన సాత్విక తపస్సులు మంచివి కానీ మనం ఉన్నది రాజస అయితే సాత్వికం కోసం ప్రయత్నించారు ఇది సారం అందుకే ఆ మూడింటి గురించే భగవానుడు ఇక్కడ కూడా నొక్కి చెప్తున్నాడు అండి ఈ మూడింటి గురించి చెప్పడం అనేటువంటి విషయం ప్రధానంగా బృహదారణ్యకంలో కనబడుతుంది ఏదంతో పురుషత్ విషయం కదా అని వేదానువచనేన బ్రాహ్మణ వివిధ యజ్ఞేన దానేన తపసానాశకేన అని బృహదారంకంలో చక్కగా చెప్తున్నది ఎందుకంటే అవి మనల్ని నశింపజేయవు యజ్ఞదాన తపస్సులు పతనం కానివ్వవు జీవుణ్ణి అందుకే ప్రతి వాడు కూడా యజ్ఞదాన తపస్సులు తన ప్రధాన జీవితంగా ఎంచుకోవాలి పరమార్థం కోసం వ్యవహారం కోసం ఏది ఎంచుకున్నా వీటికి దెబ్బతీయనివి వీటికి ప్రతికూలము కానివి మాత్రమే వ్యవహార జీవితంలో పెట్టుకోవాలి ఎందుకంటే రకరకాల వృత్తులు చేయొచ్చు రకరకాల కుటుంబ బంధాలు ఉండొచ్చు కానీ మోక్షం ప్రధానం అనుకుంటే అండర్లైన్ చేసుకోండి అప్పుడు మాత్రము యజ్ఞదాన తపస్సులు మాత్రమే ప్రధానంగా నిర్వహిస్తూ ఉండాలి ఇక్కడ మిగిలిన వాటికంటే అవి పావనాని యజ్ఞదాన తపకర్మల యొక్క ప్రయోజనం ముముక్షువుకి పావనము చేస్తాయి ఎవరికి మోక్షకాంక్ష కల వారికి ఇక్కడ ఒక వివేచన చేస్తారు భగవత్పాలు వారు కర్మమీమాంసా శాస్త్రంలో రకరకాల కర్మల గురించి చెప్తారు నిత్యనైమిత్ కర్మలు చెయ్యాలి పైగా అది వల్ల ఫలమే ఉండదు కానీ చెయ్యకపోతే దోషం వస్తుందన్నమాట చాలామంది కర్మమీమాంసా శాస్త్రంలో రాశారు అది పట్టుకుని చాలామంది మాట్లాడుతుంటారు నిత్యకర్మలు సంధ్యాతులు ఏవైతే ఉన్నాయో దేవతార్చనవి నిత్యకర్మలు ఇవి కానీ చేస్తే ఫలితమే లేదు కానీ చెయ్యకపోతే దోషం వస్తుందని చెప్పేవాళ్ళు ఉన్నారు ఆ విషయం ఒప్పుకోరండి వేదాంత శాస్త్రం ఒప్పుకోదు ఏ కర్మకైనా ఫలం లేకుండా ఉండదు ఫలం తీరుతుంది ఇక్కడ భగవత్పాల్ వారు గొప్ప చర్చ చేశారు దాన్ని వేద ప్రమాణం చూపించారు నిత్య నైమిత్తికర్మలకు కూడా ఫలితం ఉంది ఇది బాగా తెలుసుకోవాలి నిత్యకర్మకు కూడా ఫలితం ఉంది నిత్యకర్మ చేస్తున్నప్పుడు ఎవడైతే నిత్యం ఈ విధంగా సూర్యభగవాన్ ఉపాసిస్తాడో వాడు పృథివ్యాం ద్రవిణం బ్రహ్మవర్చసం అని ఫలితం చెప్తున్నాడు ఇక్కడ కనుక తప్పకుండా ఉంటుంది ఉండదని కాదు అయితే సకామంగా చేసిన వాడికి ఫలితం వస్తుంది నిష్కామంగా చేసిన వాడికి పావన అని చిత్తశుద్ధినిస్తుంది ఇది ప్రధానంగా తెలుసుకోవాల్సింది అందుకే ఫలితం లేదని కాదు ఇంత చేస్తే ఫలితం ఇవ్వకుండా ఊరుకుంటాడు పరమాత్మ మనకు కూడా ఎంత డిసప్పాయింట్మెంట్ అండి ఫలాన్ని తజించు అంటే స్వామి ఆ మాటనకయ్యా అలా అనిపిస్తుంది కదా ఇంత కర్మా చేసి ఫలాన్ని త్యజించమంటే యన చేసిన ఏ కర్మ వ్యర్థము కాదు ఇది యూనివర్సల్లా అది ఇన్ నేచర్ చేసిన పని వ్యర్థము కాదు అయితే నువ్వు నిష్కామంగా చేసేవనుకో అది వ్యర్థము కాదు కనుక మరొక ఫలితం ఇస్తుంది ఆ ఫలితం పేరు చిత్తశుద్ధి అన్నాడు ఇక్కడ చిత్తశుద్ధి ఇస్తుంది చిత్తశుద్ధి వచ్చేవా నేను నీకు దొరికిపోతాను కనుక నేను కావాలనుకున్నవాడు యజ్ఞదాన తపస్సులనే కర్మని విడిచిపెట్టకుండా చేయాలి దానివల్ల చిత్తశుద్ధి వస్తుంది అని భగవానుడు చెప్తున్నాడు అందుకే వివేకవంతులైనటువంటి వారు యజ్ఞదాన తపకర్మల్ని విడిచిపెట్టరాదు చేసి తీరాలి పావనాన్ని పవిత్రము చేస్తాయి పావనం అంటే పవిత్రత అంటే చిత్తశుద్ధి ఇంకోటి కాదు అందుకే విశుద్ధకరణ అని విశుద్ధమైన అంతఃకరణంలోనే పరమాత్మ యొక్క స్వరూపం తెలియబడుతుంది కనుక విశుద్ధిని కలిగించడానికి గాను యజ్ఞదాన తపక్రమలు చాలా అవసరము అని అర్జునుడికి చక్కగా చెప్తున్నాడు ఇది సన్యాసి కాదు అనే విషయం స్పష్టంగా చెప్పుకున్నాం తర్వాతి శ్లోకముల్లో ఇంకా ఈ త్యాగం యొక్క స్వరూపాన్ని ఎంత చక్కగా చెప్తాడంటే కర్మలు విడిచిపెట్టేవాళ్ళు వాళ్లలో రకాలు ఇందులో ఏది ఉత్కృష్టం ఏది నికృష్టం ఇవన్నీ బోధిస్తూ భగవాన్ చెప్పబోతున్న ఉపదేశం వినడానికి మళ్ళీ సమావేశం అవుదాం సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు స్వస్తి మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోని విహారిణి పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మని చక్రవర్తితనూజాయ సాభౌమాయ మంగళం సర్వంగళమాంగళ్యే శివే సర్వాధ సాధికే శ్యే తంబకే గౌరి నారాయణి నమోస్ నమ పార్వతీపతర హే